పరిశుద్ధ ప్రేమ దేవా కృపణ తండ్రి దేవాయనలు కృతజ్ఞత పరిశుభ్రమం సర్వాధికారి ప్రభా దేవాళ్ళు దేవాలయ వందాలి తండ్రి దేవాయజ్ ప్రభాక అవకాశం ప్రభావ ప్రతి విషయం కూడా ప్రభా జాగ్రత్త పడదానికి ప్రభావన్నిటిని బట్టి వందలాలి తండ్రి దేవాయ్ నడుచుకునే సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయసు ప్రభా దీనదినం ప్రభావం ఆత్మీయమైన జీవితం దొరికింపడాలి ప్రభా వెనక పడడానికి ప్రభా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా మమ్మే ముందుకు నడిపించండి ప్రభా ప్రభా మీ యొక్క నడిపించండి దేవాయ్ చూస్తుంటే ప్రభా ఎంత క్రిటికల్ గా ఉన్నాయంటే ప్రభా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా ప్రతి బిడ్డని యొక్క కుపల దేవాయజ్ ప్రభావ ప్రతి వారికి మీ నీతిని సైతని మేము ప్రకటింపలతండి కాబట్టి ప్రభా మీరు మీ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించుకుని ప్రార్థిస్తున్నాం సుయ దేవాయ ప్రభు ప్రతి వారిని ఒక రూపంలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ రాణ బిడ్డలుంటే రప్పించండి సుయ్యా దేవాయప్రభ ఇంకెంతమంది అయితే ప్రభా రాలిక పరిస్థితిలో ఉన్నారో ప్రభావ వారిని అందరినీ ఒక రూపంలో జ్ఞాపకం చేసుకుంటాండి యొక్క ప్రజెన్స్ మా మధ్యలో అదే రీతిగా ప్రభావ మరి వాక్యం మరి పాటల ద్వారా మనకు అండి మాతో మాట్లాడిన ప్రభావా జీవితాన్ని సరి దిద్దుకునేలాగా మీరు మాతో మాట్లాడడం మాట ప్రార్థిస్తున్న ఆది అంత మీద తోడని ప్రచరణని ఏచు కృష్ణ నామంలో ప్రార్థిస్తుండ్రి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అమ్మ నానాయూ నీ వేనయ్యా ఆదుకో ఆదుకని ఆదరించమ్మ నానాయూ నీ ఆదుకో ఆదుకని ఆదరించయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి కోడి తన పిల్లలను రెక్క చాటునాం దాచి ఉంచి కాపాడినట్లు కోడి తన పిల్లలని రెక్క చాటునాం దాచి ఉంచి కాపాటినట్లు నన్ను కాయుము నన్ను దాచుము నన్ను కాయుము నన్ను దాచుము అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎస్సయ్యా అయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా చెప్పాలి చిన్న ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వేయలేనయ్యా ఆడుకో ఒక్క అడుగు వేయలేనయా సేద తీర్చుము విశ్రాంతి నీయము చేత తీర్చుము విశ్రాంతి నీయము అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నా యసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో బాధ చెప్పాలి తండ్రి తన కుమారుని ఎత్తుకొని నట్లు దేవుడే నన్ను మోసెను తండ్రి తన కుమారుని ఎత్తుకొని నట్లు దేవుడే నన్ను మోసెను ఎసయ భుజమే నాకు సుఖం హీం ఎసయ్య భుజమే నాకు సుఖీ అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎస్ అయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి పక్షిరాజు పిల్లలను కూడా నుండి లేపి రెక్కలపై పోయినట్టుగా పక్షిరాజు పిల్లలను కూడి నుండి లేపి రెక్కలపై మోయినట్లుగా ఎదుగ చేసెను నన్ను ఎగురవేసెను ఎదుగ చేసెను నన్ను ఎగురవేసెను అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా ఎసయ్యా ayya na yesayya ayya ninokka sari nee చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అమ్మ నాన్న అన్ని నీ వేనయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించయా అమ్మ నాన్నయూ నీ వేనయ్యా ఆదుకో ఆదుకొని అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి గుండెలో నా పాత చెప్పాలి ప్రేజలాడు బ్రదర్ రమన్నా ప్రేజలాడన్నా సిస్టర్ ప్రేజ్ సిస్టర్ నడిపించండి అన్న ఫ్యాన్ శబ్దం ఫ్యాన్ శబ్దం వినిపిస్తుందా లేదు వినిపించట్లేదు బ్రదర్ ప్రార్థన చేసి వాక్యం స్తోత్రం నైనా పరిశుద్ధుడా జీవం గల విశయాన్ని ఎంతో వందాలనైనా కృపాసక్తి సంపన్నుడ మహోన్నతుడానికి స్థుతులు స్తోత్రమైనా ఈ ఘడిషణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టున్నారు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు వ్యవసాయానికి ఎంతో వందాలనైనా మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనలు అర్పించుకోవటం కృతజ్ఞతల స్థుతులు అర్పించుకోవటం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకోవటం అయినా నా దేవ నా ప్రవ్వ ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా మీ వాక్యాన్ని ధ్యానించేలాగన ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రవ్వ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం మా జీవితాలు ప్రవ్వ మా హృదయాలు మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయపడమని గొప్ప దేవా నీకు ఎంతో మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మీకు పరిశుద్ధులు మమ్మల్ని అందరినీ మా ఆత్మల ప్రాణము శరీరంలోనైనా మీకు అప్పగించుకున్నం నైనా పరిశుద్ధాత్మ దేవ మా హృదయంలో మీరుండండి అయినా మీరు మతలు మాట్లాడండి అయినా వాక్యంలోని సత్యాన్ని మీ మా ఆత్మీయ తల్లిప్పని ప్రభావ మమ్మల్ని బలపరచండి మమ్మల్ని సిద్ధపచ్చి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాశ్లు పెట్టుకోమని ప్రార్థించడం అయినా యుగ సమాప్తి అంచుకు మేము చేసినమైనా మీరు ఆకర్షం చేసిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ్వ వాటిని ఏ రీతిగా అర్థం చేసుకొని మా మా సేవా జీవితాన్ని మేము ఎట్లా మీకు కొనసాగించుకోవాలి ప్రతి దశలోనైనా ఆ రీతిగా ప్రభావ మేము సిద్ధపడి ముందుకు పోలగినా మీ కృప మాకు అనిగ్రహించండి ప్రవ్వా ఇక మీదట మేము ఏ రీతిగా ముందుకు వెళ్లాలో మీరే మాకు మార్గం చూపించినప్పించి మీ ఆత్మచేతము నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రాధిష్టాం తండ్రి ఆ మెయిన్ మత యేసు వార్త గురించి మనం ధ్యానిస్తున్నాము ఏసు ప్రభు తన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఆయన మరణించక ముందు యేసు ప్రభు ఇక మరణిస్తాడు అన్న తర్వాత ఆయన మరణించక ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఏసు ప్రభు వితోనికి ఇచ్చిన ఉపమానం చెప్పిండు ఇంకా ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి వారి యొక్క గురించి చెప్పిండు పొలంలో దాచబడిన విత్తనం చెప్పిండు ఎన్నో ఉపమానాలు ఏసు ప్రభు చెప్పిండు ప్రతిదీ ఆయన మరణించక చెప్పిన ఆత్మీయమైన సత్యాలవన్నీ కాబట్టి పరలోక రాజ్యం ఏ రీతిగా ఉంటుంది పర్లోక రాజ్యంలో మనుషులు ఏ రీతిగా జీవిస్తారు ఎన్ని గొంపులు ఉంటాయి వాళ్ళు ఏ రీతిగా జీవిస్తారు ఆ వాక్యం ఇద్దబడుతున్నప్పుడు ఆ వాక్యము ఏ రీతిగా ఉంది కొన్ని మంచి నీళ్ళ పడతాయి కొన్ని రాతి నీళ్ళ పడతాయి త్రో పక్కన పడతాయి ముళ్ళో పొదల పడతాయి నాలుగు రకాల గుంపులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి దశలో ప్రభు ఎందుకు ఆ విషయాలు చెప్పిండో గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది చెప్తూ ఉంటారు కదా గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఏడు మాటలే చెప్తారు ఈస్టర్ రోజు గుడ్ ఫ్రైడే రోజు కూడా చాలా విషయాలు ధ్యానిస్తూ ఉంటారు కదా గుడ్ ఫ్రైడే రోజు మరణించినప్పుడు మరి ఆయన సిలువ వేయబడింది గుడ్ ఫ్రైడే రోజు అన్నట్టు కానీ ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన ఆ ఏడు మాటలు ఆయన సిలువ మీద చనిపోయేటప్పుడు అవన్నీ ఈస్టర్ పండుగ రోజు అవన్నీ పండుగలు చేస్తూ చేస్తూ ఉంటారు కదా అవన్నీ ధ్యానిస్తూ ఉంటారు ఆయన మరణించి చనిపోయిన తర్వాత ఆయన కేక వేసినప్పుడు ఏం జరిగింది అనేది ఎవరు చెప్పారు ఏడు మాటలే చెప్తారు కానీ ఇంకొక వింత జరిగింది అక్కడ సమాజంలోకి మనుషులు బయటకు వస్తారు నలభై దినాల వాళ్ళు అనేకులు కగపడినరు అది ఎవరు కూడా చెప్పరు ఏ చర్చలు కూడా చెప్పరు అన్నట్టు కాబట్టి ఆయన చెప్పిన పత్తి సువార్తల్లో కూడా ఎన్నో ఆత్మీయమైన సత్యాలు అవి యుగ సమాప్తికి సంబంధించినవి లేక క్రైస్తవ జీవితంలో మనం ఏ రీతిగా వాటిని అర్థం చేసుకొని ఇతరులకు మనము వాటిని చూపించాలనే విషయము ప్రభు మనకు అవన్నీ జ్ఞాపకం ఉంటాడు ప్రభు మరణించక ముందు ఎన్నో విషయాలు చెప్పిన ఎన్నో విషయాలు ఎన్నో ఉపమానాలు చెప్పిండు కానీ ప్రతి ఉపమానం వెనక ఒక ఆత్మీయ ని ఉందని చెప్తున్నాడు అక్కడ ప్రతిది ఆయన ఉపమాన రీతిగానే చెప్పిండు మొదటి నుంచి నేను ఉపమాన రీతిగానే మీతో మాట్లాడానని కాబట్టి ప్రతి ఉపమానము మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అందులో మనకి ఏం దాచబడింది మనం ఏం నేర్చుకోవాలి ఆ విషయంలో అనేది అర్థం చేసుకోవాలి అయితే అందులో ఒక విషయము ప్రభు ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే ఏసు ప్రభు ఇరవై నాలుగో అధ్యాయ మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయ మొత్తం మీకు అందరూ తెలుసే వాక్యం కాబట్టి ఇందులో కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం ఇప్పుడు మనం ఇరవై మొదటి వచ్చినంలో కాబట్టి ఈ రోజు లోకంలో చూస్తే ఎంతో వైభవంగా ఎంతో గంభీరంగా ఎంతో ఆడంబరంగా ఎంత భయంకరంగా హడావుడి ఎంత ఎంతోగా ఎంటర్టైన్మెంట్ అవన్నీ కనిపిస్తూ ఉంటాం మనకి పత్తి పథక అన్నిలో కనిపిస్తూ ఉంటది క్రైస్తవులు కూడా కనిపిస్తూ ఉంటది కానీ ఎస్ ప్రభు అంటాడు ఆయన వచ్చే టైంకి మనుషులు ఎట్లా జీవిస్తారు ఏ రీతిగా జీవిస్తారు అనే విషయం ప్రభు చెప్పిండు నోవా కాలంలో ఎట్లా ఉంటుంది మనుషుకు మని దినాలు అట్లనే ఉంటుంది అవన్నీ చైనా లోతు కాలంలో ఎట్లా ఉంది ఈ కాలంలో కూడా అట్లనే ఉంటుంది అంటారు కాబట్టి ఇవన్నీ చూచలే అనమాట పత్తి చూచన ఎందుకు ప్రభు మనకు అవి చేస్తున్నప్పుడు ఆయన రాకడా బహు సమీపంగా ఉంది ఆయన రాకడం చాలా సమీప ఉంది ఇంకా ఆయన ద్వారం వద్దనే ఉన్నాడు ఇంకా రెడీ ఉన్నాడు రావటానికి ఈ లోకంలో కాబట్టి ఆయన రాకడా దినాల్లో ఏ రీతి ఉంటుందో ఏసుప్రభు కొండ మీద కూర్చున్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ సరాసరి కాబట్టి ఈరోజు శిష్యులు లేరు కాబట్టి మనమందరం శిష్యులు శిష్యురాల్లో మనమంతా అయితే ఏసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్తుందంటే ఆ కొండ మీద కూర్చున్నప్పుడు వాళ్ళు ఉప ఆయన బోధిస్తున్నాడు ఆ శిష్యుల దగ్గరికి బోధిస్తున్నప్పుడు అప్పుడు ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి అంటే దేవాలయంలో బోధించిండు బోధించిండు ఒలివ కొండ మీద బోధించిండు ప్రతి దశలో ఆయన బోధిస్తూ ఉన్నాడు కానీ ఆ రోజు ఆ బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుందా చూడండి ఓకే సార్ అయితే ఏసు ప్రభు అక్కడ ఏం చెప్తున్నప్పుడు ఇరవై నాలుగోదే మొదటి వచ్చినంలో ఏసు దేవాలయముల నుండి బయలుదేరి వెళ్ళి ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చేవి కాబట్టి ఏసు ప్రభు ఆ దేవాలయముల బయలుదేరి ఆయన వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయన చూపిస్తున్నారు కాబట్టి ఏసు ప్రభు ఇక్కడ కూడా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఎన్నో విషయాలు ప్రభు వాళ్ళకు బోధించిండు కానీ అన్ని విషయాలు బోధించిండు ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన రాక సంబంధించిన పత్తి సూచనలు చెప్పిండు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు సంపూర్ణంగా గ్రహించలేని ఒక దశలో ఒక దశలో గ్రహించగలిగినారు ఒక దశలో గ్రహించలేను కాబట్టి ఈ రోజు మనం గ్రహించగలుగుతున్న ఆ ఆయన చెప్పిన ప్రతి విధానంలో చెప్పిన ప్రభు ఎన్నో ఆత్మీయ సత్యాలు దేవుని మందిరం ఎట్లుంటుందో అది ఏం మందిరం అనేదాన్ని చెప్పిండు ఆయన అయితే ఆ కట్టడాలు చూపిస్తున్నారు చూడు ప్రవ్వ ఎంత ఎంత వైభవం ఉంది ఎంత గంభీరంగా ఉంది ఎంత బాగుంది ప్రవ్వ ఆయన చూపిస్తున్నారు ఏసు ప్రభుకి అయితే ప్రభు చెప్తున్నక్కడ అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మీరు చూస్తున్నారు కానీ రాతి మీద రాయి ఒక్కటైనా కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటే నిశ్చయము అంటే ఇంకా ఎలాంటి డౌట్ లేదన్నట్టు చూడండి కాబట్టి అవన్నీ కూలిపోతాయి అనే విషయం చెప్తున్నా అక్కడ కానీ చేతి పని కానీ అస్తాలతోత మందిరం కట్టబడిన మందిరము అది ఎప్పుడు కూలిపోదంట మనుషుల అస్తాల చేత కట్టబడిన మందిరాలు కూలిపోతాయి ఎందుకంటే ప్రభు ఉన్నాడు అక్కడ కానీ చేతి పని మందిరం లో నేను నివసిస్తానని ఏసు ప్రభు చెప్పింది కాబట్టి అది ఆత్మీయమైన మందిరం అది పరిశుద్ధుల దేవుని సంగమది అంటే మనమే రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన మందిరానికి సాదృశ్యం కాబట్టి అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ప్రభు అని అడుగుతున్నారు ఆయన్ని కాబట్టి అక్కడ చెప్పేసి వెళ్ళిపోతుంటే తీరిక కూర్చొని ఒక ఒలివ కొండ మీద కూర్చొని శిష్యులతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి వాళ్ళు అడిగిన ప్రశ్నకి దేవుడు ఎందుకు జవాబిస్తున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా అడుగడుగునే చూస్తూ ఉంటాం కానీ పత్తి పరిస్థితులకు మనం ఏదో ఒక ఆలోచనలు మనం పోతూ ఉంటాం కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన అడిగినప్పుడు సమస్తాన్ని మనకు తేటగా బయలు పరుస్తూ ఉంటాడు కాబట్టి శిష్యులకు ఆ రీతికి అడిగినారు కాబట్టి ఆయన అది ఏంది ఆయన క్లారిటీ ఇవ్వాలా ప్రభు చెప్పాల్సిందే అయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏకాంతంగా ఉన్నప్పంటే ఎవరు జన సమూహం లేరు కాలి శిష్యులు మాత్రం అనట్టు ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవి అని మాతో చెప్పమనగా కాబట్టి ఆయన రాకట యుగ సమాప్తి రెండు విషయాలు చెప్తుండే అక్కడ ఆయన రాకడ తర్వాత యుగ సమాప్తి కాబట్టి ఆయన రాకడ దినంలో ఏ రీతి ఉంటుంది యుగ సమాప్తి ఎట్లా ఉంటుంది అనేది అవన్నీ స్పష్టంగా చెప్తుండ కాబట్టి ఆయన రాకడకు సంబంధించిన ప్రతి సూచనలు మనం మనం చూస్తున్నాం కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా మనం జాగ్రత్త పడటమే కాదు దేవుడు మనకు ఒక పని అప్పచెప్పిండు ఆ పనిలో కూడా మనము సంపూర్ణంగా మనం జాగ్రత్త వహించి అనేకుల్ని ప్రభు రాకడకు మనం సిద్ధపరచాలా అది అందుకో ఈ లోకంలో ప్రభు మనం ఇంతవరకు కాలం పెట్టి అయితే దేవుడు మాట్లాడుతున్నక్కడ ఏసు వారితో ఇట్లా ఎవడనో మిమ్మల్ని మోస పరుసుకొని ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నట్టు అంటే ఇవన్నీ మోసపరిచేటి అనే విషయం చెప్తుంది ఈ లోకమే మోసకరమైన లోకం ఈ లోకంలో ఎంత మోసపరమైంది ఇది ఫాల్ ఇన్ వరల్డ్ కాబట్టి పత్తిది ఇది శపితమైంది ఈ లోకం కాబట్టి ఇది అంత శపితమైంది కాబట్టి ఈ శపితమైన లోకంలో మనం జీవిస్తున్నాం అంటే ఎంత భయంకరంగా ఉంటది ఆ పరిస్థితులు విషయం చెప్తున్నా అక్కడ ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకునే చూచుకునేవాడు అంటే ఎట్లా వస్తుంది మోసం అనేది అధ్యాయం మొత్తం మనం చెప్తాడు అవన్నీ మనకు అవసరం లేదు డీటెయిల్ గా కాబట్టి మీ వాక్యాలన్నీ మీకు తెలుసు అయితే ఎట్లా మోసపోతారు మనుషులు చూడండి అనేకమైన అబద్ధ బోధల చేత మోసపోతారు సూచక్రియల చేత మోసపోతారు తర్వాత మనుషుల తత్వజ్ఞానంతో మోసపోతారు ఎన్నో రకంగా నేనే క్రీస్తుని చెప్తారు పలాని సేవకుడు గొప్పవాడంటే అక్కడ పరిగెత్తదు ఇక్కడ పరిగెత్తరు రకరకాలుగా పరిగెత్తా ఉంటారు చివరి కాలంలో కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనం కూడా ఎట్లా ఎక్కడికి పరిగెత్తేది లేదు ప్రభు సన్నిధిలోని మనం కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని మనకి మొరపెట్టి ప్రవ ఈ లోకంలో ఈ ఇంతున్న ఈ కాలంలో నేను ఏరితిగా నీ కొరకు సాక్షిగా జీవించాలా ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రవ్వ అనే విషయము ప్రభు మనల్ని అడిగినప్పుడు తప్పక ఆయన మనం బయలుపరుస్తాడు కాబట్టి ఎవరు మోసపోవద్దు అనే విషయం చెప్తా అంటే ఎట్టైనా రావచ్చు మోసం నీ శత్రువుల ద్వారా మోసం రావచ్చు నీ ఎరుగు వారి ద్వారా మోసం రావచ్చు ఒక సేవకుడి ద్వారా మోసం రావచ్చు ఎట్టైనా రావచ్చు మోసం కానీ పత్తిది మోసపరచకుండా చూసుకునే బాధ్యత మటుకు మనది కాబట్టి ఎట్లా మోసపోతారు అన్నప్పుడు చూడండి దేవుని వాక్యం లేకుంటే మోసపోతారు ఇది సత్య ఏది సత్యం ఏది అబద్ధం అని తెలుసుకోకుంటే మోసపోతారు కాబట్టి మోసం ఏ రీతిగానే రావచ్చు కాబట్టి పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త మీకు గ్యాప్ కొన్ని పాత నిబంధన కాలంలో రెండో రాజుల గంధంలో మనం చూసినప్పుడు పదమూడో అధ్యాయంలో దేవుడు ఒక ప్రవక్తని దక్షిణ దిక్కు పంపిస్తున్నాడు దక్షిణ దిక్కుని పంపిస్తూ యజ ఒక ఎరవోము అనే ఆ రాజు అక్కడ విగ్రహార్థం చేస్తుంటే ఇస్రాల్ ప్రజలందరినీ పాపంలో నడిపిస్తాడు ఆ రాజు రాజు యాక్చువల్లీ యాజకుడు అక్కడ దూపమేయాల కానీ ఈ రాజే యాజకుల్లాగుండి అక్కడ ఎరుసుం మందిరానికి పోనీకుండా బేతల్లో ఒకటి దానులు ఒకటి ఒక విగ్రహాలు పెట్టించి ఐగు దేశం నుంచి ఇదే మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చేసిండు విగ్రహార్థికుల్లాగా తయారు అంత భయంకరమైన విగ్రహార్థికుల్లా తయారు చేసినప్పుడు ఆ ప్రవక్తని దేవుడు పంపించి నువ్వు పోయి అక్కడ పోయి ప్రవచనం చెప్పి అక్కడి నుంచి నువ్వేం చేయాలా వచ్చిన దారిని నువ్వు పోకుండా వేరొక మార్గం నిలిపమని దేవుడు అతను సెలవిచ్చిండు దేవుని వాకు ఆ రీతిగా ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు అతను వెళ్ళి ప్రవచించిండు చెప్పిండు కానీ తర్వాత ఏం జరిగింది ఆ ఎరబో రాజు ఆ చెప్పిన ఆ వాక్యానికి ఆయన స్పందించకుండా ఆయన కొట్ట నీకు చేయి చాపినప్పుడు అప్పుడు ఏం చే ఆయన చేయి కుష్ఠరోగ అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అది బాగా అయిపోతుంది అయితే ఆ రాజు ఏం చెప్పిండంటే నా ఇంటికి భోజనం చేయి నీకు దానాలు ధర్మాలు నీకు ఇస్తా నీకు ధనం ఇస్తా నీకు అన్ని ఇస్తా సౌకర్యాలు ఇస్తా అప్పుడు దేవుడు ఆయన మంటడు నేను నేను యహో చేత సెలవు నువ్వు ప్రవచనం చెప్పి నువ్వు రావాలా ఎక్కడ నువ్వు అన్నపానంలో పుచ్చుకొనవద్దు అని దేవుడు నాకు సెలవిచ్చిండు కాబట్టి నేను నీ దగ్గర ఏం తీసుకొని అది నీ దగ్గరే ఉంచుకొని ఆ ప్రవక్త బయలుదేరి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం తర్వాత ఏం జరిగిందంటే చూడండి మోసం ఎట్లా వస్తుందని మీకు చెప్తున్నా అది ఎవరిదానైనా రావచ్చు కానీ పరిశీలించి చే బాధ్యత మటుకు కాబట్టి ఎందుకంటే మోసపోయే కాలంలో మనం ఉంటున్నాం అది ఎవరీతిగానే రావచ్చు మోసం కాబట్టి ప్రతిదీది మనం జాగ్రత్తగా పరిశీలించాలా కాబట్టి ఆ ప్రవక్త ఏం చేసిండు ఒక అలిసిపోయి ఒక బందిర వృక్షం ఒక చెట్టు కింద వచ్చి ఆయన ఆగుతాడు అక్కడ అలసడి తీసుకుంటాడు అక్కడ తర్వాత ఒక ముసలి ప్రవక్త ఆ ప్రాంతంలో ఉంటాడు బేతేలు అనే ఉన్నప్పుడు అక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వచ్చి నా ఇంట్లో వచ్చి అన్నపానంలో పుచ్చుకంటే నేను ఇంటికి రాను ఎక్కడికి రాను దేవుడిన దేవుని వాక్చేత్రానికి సెలవైంది నేను ఇక్కడ ఉండను అని చెప్పినప్పుడు నేను కూడా యహోవ ప్రవక్తనే అని ఆయన ఏం చేసిండు మాట్లాడండి ఆ ప్రవక్తని కానీ ఆ ప్రవక్త అంటున్నాడు ఆ ముసలి ప్రవక్త ఏమంటున్నాంటే ఈయన అబద్ధ ప్రవక్త నేను కూడా యహోవ భక్తుడే యహోవ ప్రవక్తనే రాత్రి నాకు దేవుడి కళలో దర్శనం చూపించిండు ఒక ప్రవక్త వస్తాడు ఈ ప్రాంతానికి అతన్ని ఇంటి దగ్గర తీసుకెళ్లి భోజనం పెట్టు అతన్ని పరమర్శించు అని నాకు సెలవైందని చెప్పి ఎప్పుడైతే ఈ అబద్ధ ప్రవక్త ఆ యవన ప్రవక్తకు చెప్తాడో అద్దె నమ్ముతుడైనా నమ్మి తోయి తన ఇంటి అన్న పానంలో పుచ్చుకుంటాడు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు సింహం వచ్చి అతన్ని సీల్చి వేసినట్టు చూస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నామంటే నీ బాధ్యత దేవుడి ఏం బయలుపరిచిందో అవన్నీ నువ్వు పోయి ఆయన ఏం చెప్పినా ఆయన వాకు ద్వారా సెలవైందో అది చెప్పేసి నీ పని చేసుకుని ముందుకు వచ్చేసాలా ఎక్కడ నువ్వు ఆగినా కానీ నువ్వు నువ్వు శోధనలో అంటే నీ మార్గంలో నువ్వు ఆగటానికి వీలు ముందుకే కాబట్టి అతను అక్కడ వల్ల ఒక శోధం తప్పించుకోండి రెండో శోధం తప్పించుకోండి మూడు దాంట్లో పడిపోయింది ఆయన చూడండి అప్పుడు ఆయన ప్రార్థించాలా ఏమని ప్రవ్వ నాకేమో ఎక్కడ కూడా అన్నపాలంలో పుచ్చుకోవద్దని మీరు చెప్పినావు ప్రవ్వ మరి ఈ ప్రవక్త ఈయనతో నువ్వు ఎట్లా మాట్లాడినావు ప్రవ్వ నాతో మాట్లాడాలి కదా ఈయన ఎవరో తెలియదు కానీ అది నిజమా ప్రవ్వ అనేది పరిశీలించే బాధ్యత అందన్నట్టు పాష్ట్రాంగంగానే అబ్బో ఈయన గొప్ప దైవజండు ఈయన గొప్ప సేవకుడు అనేసి మనుషులంతా వెంపడిస్తూ ఉంటుంది ఈ రోజు ఊర్లలో చూస్తే అదే పరిస్థితి చూడండి ఎక్కడ మంచిగా గంభీరంగా ఉంటా అక్కడ పరిగెత్తా ఉంటుంది కాబట్టి అది ఏది సత్యమా అబద్ధమా అనేది పరిశీలించే స్థితిలో లేరనట్టు ఈరోజు మనుషులు అంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం మనం మోసకరమైన కాలం కాబట్టి ఈ కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా నిన్ను నువ్వు కాపాడుకోగలవు తర్వాత నీ అప్పు చెప్పిన పనిని నువ్వు ఏ రీతి దాన్ని కాబట్టి అందుకే ప్రవ్వంటుడు ఆ ప్రవక్త మోసపోయింది అక్కడ తర్వాత సింహం వచ్చి చీల్చివేస్తుంది చూడండి అంటే దేవుడు ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్తాడా చాలా మంది సేవకులు నేను దేవుడు నాకు ముందు ఈ రీతిగా బయలుపరిచిండు కాబట్టి నేను ఈ రీతిగా వెళ్తున్నాను అని చెప్పంటాడు తర్వాత మళ్ళా కొంత కొన్ని రోజుల తర్వాత చూస్తే లేదు లేదు నేను అది అట్ట కాదు దేవుడు నాకు ఇంకొక విధంగా బయలుపరిచినట్టు అంటే అది అబద్ధం అన్నట్టు కాబట్టి దేవుడు నీకు ఏది ముందు బయలుపరిస్తే అదే సత్యం అన్నట్టు అది నువ్వు ప్రార్థన పూర్వకం గ్రహించగలను నువ్వు సాక్ష్యం ఇచ్చను కానీ తర్వాత దేవుడు తన నిర్ణయం మార్చుకుంటాడా ఒకవేళ ఆయన విధానం ఉంటే అప్పుడు నువ్వు అది అది మారుతుందన్నప్పుడు నువ్వేం చేయాలా నువ్వు ప్రార్థించాలా ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభని ప్రార్థించాలా కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం మోసపోయే కాలం కాబట్టి ఎవడోని మేము మోసపరుచుకొని చూసుకున్నాడంటే సేవకుల ద్వారా కూడా మోసకొంచవచ్చు కాబట్టి మోసం ఏ రీతిగానే రావచ్చు కాబట్టి ఈ చివరికి ఉంటున్న మనము ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలా అనే విషయము ప్రభు మనకు అది చేస్తున్నాడు ఎందుకు ఈ మోసం ఎట్లా ఉంటుందంటే మనుషులు ఏ రీతిగా జీవిస్తారన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తాం మనం చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక ఫస్ట్ తిమోతి మూడో అధ్యాయం మొదటి వచ్చినం మొదటి తిమోతి రెండో తిమోతి సారీ రెండో తిమోతి మూడో అధ్యాయము మొదటి వచ్చినంలో అక్కడ చూస్తే అంతె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము కాబట్టి అంత్య దినములు అన్నప్పుడు ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనము బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా ప్రతి దశలో నీ ప్రవర్తనలో నీ చూపుల్లో నీ తలంపుల్లో ప్రతి దశలో నువ్వు ఈ లోకంలో ఈ లోకపు విధానంలో ఏది ఏ రీతిగా మనుషులు జీవిస్తున్నారో వాటిలో మనం పడకుండా బహు జాగ్రత్త కలిగి ఉండాలి అది అపాయకరమైన కాలములు అంటే అది భయంకరమైన కాలాలు అన్నట్టు కాబట్టి ధాన్యాల గంధంలో ప్రగాఢ గంధంలో కూడా మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ మూడవ వచ్చిన కూడా మనం చూస్తాం మొదట బ్రసత్వం సమర్పించింది తర్వాత నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుదేరుతాడు తర్వాత దేవుని మందిరంలోనే సైతాన నివాసం ఉంటుందని మనం చూస్తాం వాక్యం అంటే ఇవన్నీ అపాయకరమైన కాలం ఈ రోజు అరీతే కనిపిస్తా ఉంది ప్రపంచమంతా అరీతిగానే కనిపిస్తా ఉంది కాబట్టి అలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు ఏ రీతిగా నీ సేవా మనం కొనసాగించుకోవాలా మన మన పిలుపులు మనం ఎట్లా దాన్ని చేసుకోవాలా ఈ లోకంలో దేవుడు ఒక విధంగా చెప్పాలంటే తోడేల ఎద్దకు గొరెలను పంపినట్టే తోడేల మధ్యలో నువ్వు ఉన్నావు ను ఒక గొరెలాగా ఉన్నావు నువ్వు తోడేల మధ్యలో ఉంటే తోడేలు నేనేం చేస్తా తినేస్తాయి కానీ అలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం ఒక్కరు జనుల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి ఈ అపాయకరమైన కాలాలు వస్తే నువ్వు తెలుసుకోవాలా కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలా అనే విషయమే ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు మనుషులు ఉంటారు ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకము లాంటి వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులను అవిధేయులను కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అంత భయంకరంగా మనుషులు జీవిస్తారంట చూడండి అనురాహితులు అతి అతి ద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులను క్రూరులు సజ్జన ద్వేషులు వీళ్ళంతా మనుషులన్నట్టు అంత భయంకరమైన కాలంలో ఉన్నప్పుడు ఈ రీతిగా మనుషులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో మనం సేవ చేస్తుంటే మనం ఏ రీతిగా జీవించగలం నీ సాక్ష్యాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోగలవు కాబట్టి అలాంటి క్రూరమైన జనువుల మధ్య మనం ఉండాలంటే మనం ఎంత బహు జాగ్రత్త కలిగి ఉండాలా ఏసు ప్రభు చెప్పిన పత్తి మాట పత్తి ప్రవచనం నెరవేరుతుంది కాబట్టి ప్రవచనం నువ్వు చూడాలా అది ఏ రీతిగా నెరవేరుతుందో ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రభు అని అది దృక్పథంతోనే మనము ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళి నీ పిలుపును కొనసాగించుకోవాలా నువ్వు ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా వీలేదు మోసపోయే అవకాశం ఉంది అని ప్రభు చెప్తాడు సాధ్యమైతే ఏర్పరిచేవాడి వారి సహితము వాడు మోసగిస్తాడు అనే విషయము ప్రభు అక్కడ మన జ్ఞాపకం చేసిండు కాబట్టి అంత వరకు సహించే వాడే రక్షింపబడునంటాడు కాబట్టి ఈ శ్రమల కాలంలో అంతం నువ్వు రక్ష నువ్వు నీకు రక్షణ చివరి వరకు నువ్వు సహించాలా ఈ శ్రమలన్నిటి నువ్వు భరించాలా వాటిని ఎదుర్కోవాలా వాటి మీద యుద్ధం చేయాలా అప్పుడే నువ్వు ఆయన రాజ్యంలో చేరగలవు ఎందుకు మనం యుద్ధం చేస్తున్నావు యుద్ధాలు ఎందుకు చేస్తాడు రాజ్యాల కోసం యుద్ధం చేస్తాడు రాజ్యాలు సంపాదించుకునే యుద్ధ యుద్ధాలు చేస్తారు కాబట్టి శత్రువుని వాడి గవిని మనం స్వాధీనం పరుచుకోవాలి ఎందుకంటే శత్రు గవినిలో మన దేవుని బిడలున్నారు సైతాను బంధకాలు మనుషులు ఉన్నారు కాబట్టి వాడితో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి కాబట్టి మనకు ఖచ్చితంగా గాయాలు శ్రమలు మనకు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో మనం ఉన్నప్పుడు ప్రతి ప్రవచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని వాళ్ళని ఎట్లా వాళ్ళు బయట తీసుకొని రావాలా అనే విషయంలో మనం జాగ్రత్తగా మనం ముందుకి వెళ్ళాలా కాబట్టి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మొదటి యోహన్ రాసిన పత్రికలో మనకు వాక్యం చూసినప్పుడు యోహన్ భక్తుడు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఏలాంటి టైం అన్నప్పుడు మొదటి యోహన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా కాబట్టి ఇది చివరి గడియ అంటే చివరి కాలం కాబట్టి ఇది చివరి గడియలు అంటే దేవుని రాక బహు సమీపంగా ఉంది ఈ చివరి గడియలు కాబట్టి క్రీస్తు విరోధి వచ్చినవి వింటిరి కదా ఇప్పుడే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు క్రీస్తు విరోధులు బయలుదేరిండ ఇది కడవరి గడియ అంటే ఇది చివరి కాలం అంటే అంత్య దినములు అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే అప్పుడే ప్రభు జ్ఞాపకం చేసిండు పర్లోక రాజ్యము బలవంతుల చేతుల పట్టబడిందంట అది బలవంతుల చేతుల పట్టబడింది పర్లోక రాజ్యం ఈ రోజు బలవంతులు ఎవరు అలాంటి బలవంతుల చేతులు అది పట్టబడినప్పుడు కాబట్టి బలవంతుడు ఉన్నవాడు వాడిని జయించాలంటే వాడు ఇంకొంతగా బలవంతుడిగా ఉంటే కానీ వాడి సామాగ్రిని దోచుకోవలేడు అని ఏసు ప్రభు చెప్తాడు మత ఇరవై పైన ఉదయం ఇరవై తొమ్మిది ఒక ఇంటిని దోచుకోవాలంటే ఒక బలవంతుడిని బంధిస్తే తప్ప ఆ ఇంటి ఆ ఇంటి సామాగ్రిని వాడు ఎట్లా దోచుకోగలడు అని ప్రభు చెప్తాడు అంటే వాడు బలవంతుడు అన్నప్పుడు నువ్వు ఇంకెంత బలంగా ఉంటే కానీ వాడి ఇల్లు నువ్వు కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చివరి గడియా కాబట్టి క్రీస్ క్రీస్తు విరోధులు ప్రభుకు విరోధులు బయలుదేరి ఉన్నారంటే ఇది రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది వాక్యం కాబట్టి ఈ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా బయలుదేరిన మనుషులు కాబట్టి ఎట్లా బయలుదేరిందంటే మేము కొన్ని ప్రాంతంలో ఆ మనం ఏం చేస్తాం సేవ చేయటానికి కొంతమంది బ్రదర్స్ని తీసుకొని సిస్టర్స్ని తీసుకొని మన పరిచర్ కోసం మనం ఏం చేస్తాం అది ఒక బాధ్యతలాగా తీసుకొని ప్రభు మన చెప్పిన అనే రాజస్వ వార్తను ప్రకటించాలా సత్యాన్ని బోధించాలని అనేకులు ప్రభు గురించి చెప్పాలని మనం వెళ్తాం అనేక ప్రాంతాలు సువార్తకి వెళ్తా ఉంటాం సువార్త ప్రకటించినాయి కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు మనకంటే ఒక అడుగు ముందున్నారు అక్కడ వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ లోకమైన మతము వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది యంగ్స్టార్స్ ని ప్రోత్సహించి వాళ్ళకి వాళ్ళు బైక్స్ ఇచ్చి వాళ్ళకి పెట్రోల్ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏ రీతిగా చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది ప్రతిదీ అప్డేట్ వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటున్నట్టు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు దాన్ని కాపాడటానికి వాళ్ళు ఆ రీతికి సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకంటే ముందే ఒక అడుగు ముందున్నారు అన్నట్టు ఫిలిస్తీలు అబ్రహాము ఆలస్యం చేయటం వల్ల ఏం జరిగింది ఆల్రెడీ ఫిలిస్తీన్ అక్కడ అక్కడ దిగిపోయినారు ఫిలిస్తీన్ అక్కడ ఆ ల్యాండ్ లో ఫిలిస్తీన్లు దిగిపోయినారు నలభై సంవత్సరాలు కాబట్టి కొన్ని చూడండి మనము ఎంతగా ఆలస్యం చేస్తే అంతగా శత్రు సమూహము అవి పెరిగిపోతా అట్లా మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా చూడండి ఎందుకంటే వాళ్ళు ఇంకా ముందు ఏ ప్రాంతం కన్నావు ఏ అన్నిలు ప్రాంతం ఎక్కడికన్నా వాళ్ళు జనరాలు కనిపిస్తాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళందరూ కనిపించి అందరూ సమాచారం చేస్తాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎవరని అబ్జర్వ్ చేస్తుండ కాబట్టి వాళ్ళ పని అది అన్నట్టు చూడండి వాళ్ళ వాళ్ళు సత్యం తెలీదు దేవుడు అంటే తెలీదు కానీ ఏదో దాన్ని కాపాడుకోవాలని ఆ రీతికి ప్రయాస్తపడుతుంటే మనం ఎంతగా ప్రయాస్తపడాలా సత్యం కొరకు మనం ఎంతగా ప్రయాస్తపడాలా మనం మన జీవితాలు వాళ్ళంటూ వాళ్ళ వాళ్ళ మతం కొరకు వాళ్ళు ఏమన్నా సావటానికైనా సిద్ధపడతారు అన్నట్టు అందుకే ఏస్ప్రభ అంటాడు మహోన్స్ వార్త పదహారు అధ్యయంలో తాను వారు మిమ్మల్ని సమాజ మందులను తీసుకు వెళ్ళివేస్తారు చంపుతారు మిమ్మల్ని చంపిన ప్రతి దేవునికే సేవ చేస్తారని చెప్పి అనుకునే కాలము ఆ గడియలు వచ్చి ఉన్నవి ఆల్రెడీ ఇప్పుడు వచ్చే ఉన్నాయి అవి జరుగుతున్నాయి కాబట్టి చంపటానికి కూడా అన్నట్టు ఎందుకంటే శాస్త్ర పరిచయంలో శిష్యులను చంపని చూసిన వాళ్ళు కాబట్టి నిన్ను నన్ను చంపకొని ఉంటారా అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అనేకలైన క్రీస్తు విరోధులు బయలుదేరినారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొని కాబట్టి ఇది కడవరి గడి మనం తెలుసుకుంటున్నాం దీని చేత అంటే ఇప్పుడున్న పరిస్థితుల కాలంలో ఏం జరుగుతుందో రెండు వేల ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది కాబట్టి అంత భయంకరంగా అన్ని ప్రవచనాలన్నీ మనం ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇవన్నీ నెరవేరుతుంటే ఏ శ్రవరు అక్కడ బహు సమీపంగా ఉందనట్టు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనను కూడా లెక్క అడుగుతుడు కదా ఇంతకాలం ఈ లోకంలో మీరు ఎందు నా కొరకు జీవించండి ఎన్ని ఆత్మలు నా దగ్గర తీసుకొచ్చినారు మీరు ఏ రీతిగా నా కొరకు జీవించినారని ఆయన అడిగినప్పుడు మనం ఏం రీతిగా మన సమాధానం చెప్పగలం కాబట్టి చూడండి అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరిండ్రు క్రీస్తు విరోధులు బయలుదేరిండ్రు కాబట్టి వాళ్ళు విరోధంటే ఖచ్చితంగా నీకు ఎదురాడతారు వాళ్ళు ఏదో ఒక రోజుని ఖచ్చితంగా వాళ్ళు ఎదురవుతారు కాబట్టి ఆ రోజును ఏ ప్రభుని నువ్వు రుజుపరచగలవు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి అయితే ఇంకొక వాక్యం మనం చూసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు మనం ఏం చేయాలా వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా అన్నప్పుడు రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఒక వాక్యని మనం పౌలు ఒక విషయం చెప్తున్నాడు చూడండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచిపోయింది కానీ పగలు సమీపంగా ఉందంట రాత్రి గడిచిపోయింది పగలు సమీపంగా ఉంది రాత్రి ఉన్నప్పుడు చీకటి కాలం కాబట్టి పగలు అంటే వెలుగు వెలుగు అది సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి కాబట్టి అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అంటే నువ్వు చీకటిలో ఉన్నవాడు కాదు నువ్వు వెలుగు సంబంధి దేవుని వెలుగు నీలో ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలా రాత్రి చాలా గడిచిపోయింది పగలు సమీపగా ఉంది కనుక మనము అంధకార క్రియను విసర్జించినప్పుడు మనము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనము అని అంటే మనకు అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అంధకారం అంటే చీకటి చీకటి క్రియలు మనలో ఎలాంటి చీకటి మనం ఉండడానికి వీలేదు కాబట్టి చీకటి తాను ఎక్కడికి పోను తాను తెలియదు కాబట్టి వెలుగు సంబంధమైన వాడు తేటగా చూడగలడు కాబట్టి నువ్వు వెలుగు స్థాయి కాబట్టి చీకట్లో ఏముందో కూడా నువ్వు చూడగలవు అన్నట్టు కాబట్టి ఈ లోకం అంతా చీకటి ఉన్నప్పుడు నువ్వు వెలుగులాగుంటే ఆ చీకట్లో ఏముందో కూడా నీవు వెలుగులా వెలుగు వల్ల అది బయలుపరచబడతా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా అంధకార క్రియలు విసర్జించాలంటే క్రైస్తవ జీవితంలో ఈరోజు చూస్తే అంధకార క్రియలు చీకటి క్రియలు ప్రతి దశలో చీకటి క్రియలు అంధకార క్రియలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంత భయంకరంగా ప్రశ్నత్వంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంది ఈరోజు కాబట్టి మనం ప్రతి దశలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చలారిపోతుంది సాధ్యమతి ఏర్పరచబడ సైతం వాడు పడేస్తాడు ఎందుకు ప్రేమ శ్రమలను బట్టి ఆ ఉంటున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారు విశ్వాసంలో కూడా కోల్పోతుంది ఏం దేవుడు ఏం చేసిన ప్రభు మాకు ఈ శ్రమను భరించలేక కాబట్టి శ్రమలను భరించాలంటే శ్రమలను నువ్వు ఎదుర్కోవాలంటే నీకు ఒక ట్రైనింగ్ అవసరం ఏ రీతిగా వాటిని ఎదుర్కోగలవు పత్తిది బైబిల్లో రాయబడి ఉంది కానీ ఈ రోజు అలాంటి బోధలు లేవు అన్నట్టు కొంచెం శ్రమ కలగంగానే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మాకు ఏం చేసినని చెప్పి దేవునికి దూరం అయిపోతారు కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న చాలా మంది ఉన్నారు వాటిని జయించలేకపోతే సమాధాన పడి ఈ లోకంలో కలిసిపోయిన సేవకులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తిరిగి మళ్ళా వాటిని జమ చేయాలంటే వాళ్ళందరూ తిరిగి ప్రభులో నడిపించాలంటే బహు కష్టం కదా కాబట్టి వాటన్నిటిని మనం ఎదుర్కోవాలా ఇది ఒక యుద్ధం అనే విషయము ఈ రోజు కూడా ఎవరు తెలియదు అన్నట్టు క్రైస్తవ జీవితం ఒక యుద్ధం అనేది తెలియదు ఆకాశం దురాత్మ సమూహంలో ఉంటే తెలియదు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి యుద్ధం నేర్పిలే ఈ రోజు క్రైస్తవ సంఘంలో చూడండి నువ్వు యుద్ధ వీరుడు అయినప్పుడు నువ్వేం చేయాలా అనేక సైనికులు తయారు చేయాలా కాబట్టి ఈరోజు నువ్వు ఇవే సైనికుల్లాగా కానీ సైనికుడిగా ఉండి కూడా ఏం లాభాలు పోరాడలేని స్థితిలో ఉన్నారు అన్నట్టు యుద్ధం అంటే నేను సైనికుడిని అని చెప్పుకుంటే సరిపోదు కదా నువ్వు యుద్ధంలో పోరాడాలా యుద్ధోపకరణంలో ధరించుకోవాలా అంధకార క్రియను విసర్జించాలా ఎక్కడ చీకటి శక్తులు ఉన్నాయో వాటిని నువ్వు పారదోలాల ఎక్కడ దుష్ట శక్తులు విజృంభిస్తున్న వాటిని పారదోల ఎందుకంటే నువ్వు వెలుగు ఎక్కడైతే వెలుగు చీకటి ఉండదు ఉన్నప్పుడు ఆ చీకటిని నువ్వు పారదోలగలవు అనే విషయము ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా అంధకార క్రియను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోప కణములు ధరించుకుందము తేజస్ సంబంధమైన అంటే తేజ అంటే వెలుగు అన్నట్టు వెలుగు సంబంధాలైన వాటిని యుద్ధోప మనం ఏం చేయాలా ధరించుకోవాలా వెలుగు కవచాన్ని ధరించుకోవాలా యుద్ధప కణములంటే ఎలుగు ధరించుకోవటం కాబట్టి లోకమంతా చీకటి కాబట్టి చీకటిని పారదోలంటే వెలుగు అవసరం కాబట్టి ఆ వెలుగు నిజమైన వెలుగు ఈ లోకంలో ఉంది ఈ లోకంలో ఉండి పత్తి మనుషులు వెలిగిస్తుంది కానీ అనేకులు ఆ వెలుగు దగ్గర రాలేని స్థితిలో ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక వాళ్ళ వెలుగు దగ్గరకు రారు కాబట్టి వాళ్ళు రారు కాబట్టి మనం వాళ్ళు రారని చూపే వాళ్ళ వెలుగు దగ్గరకు రారు ఇస్తే వాళ్ళ చీకటి క్రియలు వాళ్ళకి బయలుపరచబడతా ఉంటాయి కాబట్టి నువ్వేం చేయాలా వాయిస్ వినిపిస్తలేదు బ్రదర్ వాయిస్ వినపడతలేదు బ్రదర్ ఓకే కాల్ వచ్చింది బ్రీ నాకు చెప్పుకుంటే పోతూనే ఉంది వినిపిస్తలేదు సారీ బ్రదర్ ఓకే రైట్ వినపడలేదు ఇప్పుడు రోమి లక్షణ పత్రికలో ఉన్న వాక్యాన్ని మనం చూస్తున్నాము చూడండి రోమి లక్షణ పత్రికలో కాబట్టి ఇందాక మనం చూసిన వాక్యము ఇది కడవరి గడియా అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరినని మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు రాత్రి గడిచి రోమి పత్రిక పన్నెండో అధ్యయం పన్నెండవ వచనంలో పదమూడో అధ్యయం పన్నెండవ వచనంలో రాత్రి గడిచి పగలు గడిచి సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి అంటే రాత్రి చాలా గడిచిపోయింది కని పగలు సమీపంగా ఉన్నది కాబట్టి వెలుగు సమీపంగా ఉంది కాబట్టి చీకటి వేల్తుంది ఈ లోకంలో చీకటి శక్తి వేలుతుంది ఈ లోకాన్ని కాబట్టి ఇప్పుడు వెలుగు సమీపంగా ఉంది అంటే పగలు సమీపం ఉందంటే వెలుగు కనుక మనము అంధకార క్రియలు విసర్జించాలా పత్తి అంధకార క్రియలను మనలో ఉన్న మన శరీరంలో మన మనలో ఉన్న ఏమన్నా అంధకార క్రియలు ఉంటే చీకటి క్రియలు ఉంటే మటును మనం విసర్జించాలా లేకుంటే చీకటినిలో ఉంటే ఎప్పుడు కూడా సైతం విజయం పొందలేవు నువ్వే చీకటిగా మారిపోయే అవకాశం కాబట్టి వాడిని నేను చేయడు వాడి మీద నీ విజయం పొందలేవు కాబట్టి చీకటి శక్తులతోని యుద్ధం చేయాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకోవాలా కాబట్టి ఆ యుద్ధోపకరములను సిస్తర్ ఒక్క చూడండి చూడండి కాబట్టి అనేకమైన ఆటంకాలు దుష్ట శక్తులు అనేకులను అడ్డగిస్తూ ఉంటాయి అట్టు కాబట్టి ఎందుకు అనేక జీవితాలలో ప్రభు వెలుగును చూడలేకపోతారంటే సైతాన్ శక్తులు వాళ్ళని అడ్డగిస్తూ ఉంటాయి ఎందుకంటే వెలుగు దగ్గర రానియరు వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ క్రియలు చెడ్డగా కనిపిస్తాయి కాబట్టి చాలా మంది ప్రార్థనలో కూర్చోరు ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే వాడు ప్రార్థనలో వచ్చినప్పుడు అక్కడ వెలుగు దగ్గర రాలేడు ఎందుకంటే సైతన్ వాడు రానియలేడు కాబట్టి అందుకు మనం ఏం చేయాల చీకటి దగ్గరికే మనం వెళ్ళాలంటే చీకటి శక్తులతోనే మనం యుద్ధం చేయాలంటే అవి మనుషులను దూరి పనిచేస్తా ఉన్నాయి వాళ్ళు కాబట్టి వాడిని విడుదల పొందాలంటే నువ్వు ఆ చీకటిని పారదోవాలా కాబట్టి నువ్వేం చేయాలా అంధకారక్రియను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణంలో నువ్వు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ యుద్ధోపకరంలో ధరించుకోవాలా యుద్ధం చేయటం నేర్చుకోవాలా మనం ప్రభుని అడగాల ప్రవ్వా నాకు యుద్ధం నేర్పించే ప్రవ్వా అని మనకు తెలిసి యుద్ధం అంటే ఏందని ప్రార్థన జీవితం యుద్ధం కాబట్టి నువ్వు ప్రార్థనలు ఎక్కువ ఎంతగా ప్రార్థనలు ఉంటే అంతగా సైతాన్ శక్తుల మీద యుద్ధం చేస్తూ ఉంటావు నువ్వు సేవలు వెళ్తా ఉన్నప్పుడు దేవునికి అగ్ని వాటిని దహించి వేస్తూ ఉంటుంది కాబట్టి యుద్ధోపకరం ధరించుకోవాలా కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్ అయినను లేకయో కామ విలాసమైన పోకిరి చేష్ట లేకయో కలహమైనను మచ్చరమైన లేకయో పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము కాబట్టి ఇలాంటి గుణగణాలు మనలో ఉండడానికి వీలేదు ఇవన్నీ సైతాన్ గుణాలు ఈ రోజు అల్లరితో కూడిన ఆట ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఇటు పారదోలాల ఇవన్నీ చీకటి క్రియలు అంధకార క్రియలు అందుకును యుద్ధపక్క ధరించుకోవాలా అవి చీకటి శక్తులను పారదోలాల మనుషుల దూరి పనిచేస్తున్నాయి వాళ్ళకి తెలియదు దుష్టుడు వాళ్ళు ఆ రీతిగా నడిపిస్తున్నారు కాబట్టి నువ్వు గ్రహించగలను కాబట్టి నువ్వు వెలుగు సంబంధం కాబట్టి సమస్తం వెలుగు వల్ల తేటగా బయలుపరచబడతా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని విసర్జించి ఏం చేయాలా మర్యాదగా నడుచుకోవాలంటే ఒక క్రమం ప్రకారంగా దేవుల్లో అనేకులు అని ప్రభు మనకు అవి చూడండి మెట్టుకు ప్రభు అయిన ధరించుకున్న వారే కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభుని ధరించుకోవాలా ధరింప చేయాలా ఏసు ప్రభుని ధరించుకోవాలంటే వాళ్ళు మనం ఏం చేయాలా ప్రభు ప్రభు గురించి ప్రకటించాలా రక్షణ సందేశం ప్రకటించాల నువ్వు పాపివి నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని స్వీకరించు నేడే నీకు సమయం రేపు రోజు నీకు రాకపోవచ్చు ఈ రాత్రి ఏం ఏం సంభవిస్తుంది ఎవరు తెలుసు ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పొడగొట్టుకున్నాడు వాడికి ఏమైనా లాభం ఉంటుందా ఏది కూడా లాభం ఉండదు చూడండి నా ప్రాణమా తిను తాగు సుఖించు ఈ లోకంలో మనుషులు ఉన్నారా లేదా కోట్ల కోట్లు డబ్బు సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళకి సమాధానం నెమ్మది ఉండదు కానీ ఈ రాత్రి ఓరి వేరువాడ ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది ఈ నువ్వు సంపాదించుకున్న వాడిని ఎవని వగదువు అని దేవుడు మాట్లాడినప్పుడు వాడి ఆత్మను పోగొట్టుకున్న ఏమైనా లాభం ఉంటుందా చూడండి క్రైస్తవ జీవితము ఎందుకు మనుషులు మార్పు చెందరు ఈ లోకంలో అంటి జీవిస్తారు ఈ రోజు నీ ప్రాణం పోతే నీ ఆత్మ ఎక్కడ పోతుంది నరకానికి పోతూ ప్రభు నమ్మకపోతే ప్రవ్వ నీ పాపి నా పాపంలో క్షమించు అని నీ బిడ్డగా చేసుకో ప్రవ్వ నా జీవితాన్ని సమర్పించుకున్నాం ప్రవ్వ అని నువ్వు ఆయనకి సమర్పించుకొని జీవిస్తే నీ నీకు పర్లోక రాజ్ కాబట్టి చాలా మంది దేవుడు నమ్ముతారు కానీ దేవుడికి ఒక జీవించట్టు అందుకే బైబుల్లో ఒక మాట్లాస్తుంటది నమ్మి బాపిసం పొందిన వాడే వాక్యం నమ్మని శిక్ష విధింపబడిన వాక్యం ఉంది నువ్వు నమ్మితే సరిపోదు ప్రార్థన జీవితం ప్రార్థన నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిడు ఎన్నో కార్యాలు చేసిండు నువ్వు చూసినవన్నీ ఇంకా అపనమ్మకం ఎందుకు ఇంకా ఆయనకు ఇంకా అనుమానం ఎందుకు దేవుని మీద ఈ లోకంలో చాలా మంది చర్చకొచ్చి ఎన్నో కార్యాలు చూస్తారు కానీ చూసి కూడా నమ్మలేని స్థితులు ఉన్నారన్నట్టు కాబట్టి అది నీకు అది పనికిరాదు అన్నట్టు ఒకనొక దినం నీ కాలం ముగిస్తే ఏమవుతుంది నీ పరిస్థితి నువ్వు నువ్వు నువ్వు బాప్తిసం పొందలే కాబట్టి నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని వాక్యం చెప్తుంది నేను చెప్తలేను ఇవన్నీ మనకు చెప్పాలా మనుషులకి ఖచ్చితంగా నేను చెప్తాను చాలామందికి ఎవరికైనా తాగుబోతులకి అందరికీ వాక్యం చెప్పాలా మనం ఎక్కడ అవకాశం దూతే అక్కడ వాక్యం చెప్పాలా ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఎందుకంటే ఇది చివరి గడియ కాబట్టి దేవుడు అనే సాధ్యమైతే ఎంతోమంది ప్రభు చెంతము కాబట్టి మెట్టుకు సహోదరులారా మీరు ఏం చేయాలా ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీర రచనలు ఆలోచన చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం శారీరకంగా జీవించొద్దు కాబట్టి ప్రభుని ధరించుకున్న వాళ్ళు ఆత్మలో జీవిస్తారు ఆత్మీయంగా జీవిస్తారు అన్నట్టు కాబట్టి మన జీవితాలు కూడా ఆత్మీయంగా ఉండాలా అనే విషయము ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం చూడండి ఈ యుద్ధం ఏ రీతిగా చేయాలా అనే విషయం కాబట్టి యుద్ధోపకరం ధరించుకోవడం కరెక్టే కానీ ఇది ఎట్లాంటి యుద్ధం ఇది ఎలాంటి యుద్ధం చేయాలా మనం అనేది ప్రభు మనకు అవి అపోసిన పావులు మనకు అవి జ్ఞాపకం చేస్తాం చూడండి రెండో కొరిందిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో పావులు ఒక అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మేము శరీరాలమై నడుచుకున్న మేము శరీర శరీర దారులమై నడుచుకున్నాను శరీర రీతిగా యుద్ధము చెయ్యమంట కాబట్టి మేము శరీరంగా నడుచుకున్న మీ లోకంలో మేము శరీరంగా అంటే బాహ్యంగా మేము కనిపిస్తున్న కానీ నడుచుకున్న కానీ శరీర ప్రకారం యుద్ధం చేయమంట శరీర ప్రకారం యుద్ధం అంటే ఎట్లుంటే అంటే మనుషులు మనుషులు కొట్లాడుకోవటం జగలో జగడం ఒకరినొకరు నువ్వు దోచుకోవటం చంపుకోవటం ఇది శారీరకమైన యుద్ధం అన్నట్టు కానీ మేము శరీర శారీరకగా ఉన్నా కానీ మేము మటుకు శరీర ప్రకారం యుద్ధం చేయవంట ఒకడెవరైనా నేను అనుకో నువ్వేం చేస్తావాడిని మళ్ళా తిరితే నువ్వు శరీరంగా యుద్ధం నువ్వేం చేయాలి వాడిని ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావు వాడిని వాళ్ళ వాళ్ళున్న వాళ్ళున్న దురాత్మ కూడా అది వెళ్ళిపోతుంది మనుషులు విడిచిపెట్టి సరే ఎట్లా వెళ్ళిపోతుందని మీరు అనొచ్చు నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి క్షమిస్తావో దేవుడు వాడికి క్షమిస్తానంట ఎందుకంటే ప్రభు నీలో ఉన్నాడు ప్రభు చెప్పిండు నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఇతరులకు క్షమించమని చెప్పిండు ఏ ప్రభు చూడండి నువ్వు నువ్వు క్షమిస్తే దేవుడు వారిని క్షమిస్తానంట కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రేమా గుణం క్షమాపణ గుణం అనేది మనకు చాలా ముఖ్యమైనదనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావుగాని దేవుని ఎదుటను దుర్గములను పడద్రోయించాలన్నంత బలమైన ఉన్నవి కాబట్టి పత్తిది ఓకే ఓకే సార్ ఇది కాల్స్ వస్తున్నాయి సార్ వాక్యం చెప్పేటప్పుడు ఇవన్నీ వస్తుంది ఆటంకాలు పర్లేదు చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మా యుద్ధోపకణంలో రెండో కొరిందలు పత్రిక పాదవ అధ్యయం నాలుగో వచ్చినంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధం కావుగాని దేవుని ఎదుట దుర్గములు పడదోయో జాలినంత బలము కలవయినవి కాబట్టి పత్తిది ఈ యుద్ధపకరంలో ఏంటంట దుర్గములను పడదోయేంత గొప్ప ఇది ఆత్మీయమైన యుద్ధం అన్నట్టు ఇది శరీరకం చేసే యుద్ధం కాదు ఇది ఆత్మీయమైన యుద్ధం ఇది కంటి కనిపించదు మనుషులకి హృదయానికి కనిపిస్తుంది నీ అంతరంగంలో నీ ఆత్మీయ నేత్రాలకు అది కనిపిస్తుంది ఇది ప్రతి రోజు మన హృదయంలో జరుగుతూనే ఉంది మీ తలంపుల్లో ప్రతి దశలో మనకు అది యుద్ధం జరుగుతూనే ఉంది ప్రతి పరిస్థితుల్లో ఈ లోకపరమైన విధానాల్లో ఈ లోకపరమైన దుష్టత్వంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం నీ కళ్ళతోని నీ తలంపులతో నీ ఆలోచనలతో ని సమస్తంతో విద్దం యుద్ధం చేస్తూనే ఉన్నాను ఎందుకంటే అవి నేను లోపరచుకోవాలని ఎంత భయంకరంగా వాటిని నిన్ను లోపరచుకోవాలని చూస్తున్నాయి కాబట్టి ఇవన్నీ యుద్ధాలు కాబట్టి యుద్ధం చేసేవాడు ఎంత భయంకరమైన చిత్రహింస అనుభవిస్తాడు కానీ ఇవన్నీ తెలియని వాళ్ళు ఎంత ఎంత భయంకరంగా వాళ్ళని సైతాన్ని వాళ్ళని శోధిస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల కాబట్టి చూడండి కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తే ఐదో వచ్చినంలో మేము విమత్కరములను దేవుని గుచ్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడదోసి కాబట్టి దేవునికి విరోధమైంది ఏదైనా సరే దేవుని ప్రణాళికకు దేవుని రాజ్యానికి అడ్డుకున్న ఏదైనా సరే వాటిని ఆయన ఆయన ఆయన జ్ఞానాన్ని అడ్డగించేది ఏదైనా సరే ఎవడు అడ్డగిస్తాడు సైతాన్ని తప్ప ఎవడు కూడా అడ్డగించాడు వాడు మనుషుల దూరి అడ్డగిస్తూ ఉంటాడు అన్నట్టు వాటన్నిటిని ఏం చేయాలా పడద్రోయాల వాటి కోలదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరిచినట్లు చెరపట్టి కాబట్టి పత్తి ఆలోచన అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ ప్రభుకి సమర్పించాలి మనం ఎట్లా సాధ్యం అది నువ్వు ఎప్పుడైతే నువ్వు సైతాన్ని మీద నువ్వు వాడి నుంచి వెళ్ళగొడతావో అప్పుడే వాడు వాడి ఆలోచన ప్రభుకు నువ్వు సమర్పించగలవు అప్పుడే వాడు ప్రభు మా దేవుని వాక్యం విని ఆయనకి లోబగల ఆ రీతిగా మనం చేయాలంటే యుద్ధం చేయటం నేర్చుకోవాల మనం యుద్ధోపకరం రాత్రి గడి పగలు రాత్రి గడిచింది చాలా గడిచింది కానీ పగలు సమీపంగా ఉంది ఇది యుద్ధం చేసే టైం అన్నట్టు కాబట్టి మనము యుద్ధంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి రోజు మనకి యుద్ధమే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా అది ఎలాంటి యుద్ధం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనము ప్రతి ఒక ఆలోచనను ప్రభుకు సమర్పించాలా నీ ప్రతి ఆలోచన వాళ్ళ ఆలోచన ప్రభుకు సమర్పించాలంటే వాళ్ళ ఆలోచనలో నీ ఆలోచన తగినట్లు వాళ్ళు లోబడాలంటే దేవుని ఆలోచన తగ్గట్టు వాళ్ళు లోబడాలంటే ఏం చేయాలా వాళ్ళన సైతాన్ని మనం అది కోలగొట్టడం వాళ్ళ విగ్రహారధను కోలగొట్టం వాళ్ళ దృష్టత్వాన్ని కోలగొట్టం ఆ రీతిగా చేస్తే కానీ ఆ ఆలోచన దేవునికి సమర్పించగలం కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది ఏ రీతిగా అడ్డగిస్తున్నప్పుడు కేవలము వాక్యం ద్వారానే అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనంలో చూడండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చ క్రీస్తు ఎదుటను యేసు ఎదుటను ఆయన ప్రతిష్ట తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టింది వాక్యము ప్రకటించము కాబట్టి నువ్వు వాక్యను ప్రకటించాలా ఎక్కడ అవకాశం దొరికితే మనం ఏం చేయాలా అక్కడ వాక్యని ప్రకటించాలా సమయం అందును అసమయం అంటే ప్రతి సమయంలో అంటే ఒక టైమింగ్ అనేది కాదు పత్తి దశలో పత్తి సమయంలో నీకు ఎక్కడ అవకాశం దొరికినా ఏ ప్లేస్లో దొరికినా కానీ ను వాక్యాన్ని ప్రకటించాలా తర్వాత సమయం మందులు ప్రయాస పడమంట అంటే ప్రతి సమయం కొరకు మనం ఏం చేయాల వాక్యం ప్రకటించడానికి మనం ప్రయాస పడాలంట ఇది అనుకూలం కాదు పేద ఇది టైం కాదు మీద చాలా మంది చెప్తా ఉంటారు ఇది అవకాశం కాదు పేదరు ఇది చెప్పే ఇది చెప్పే టైం కాదు కదా అని చెప్పని చాలా మంది చెప్తా ఉంటారు కదా కాబట్టి నువ్వు ప్రయాస పడాలా నువ్వు ప్రయాస పడుతుంటే దేవుడు నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాసం ఎట్టుండదంటే ఏదైనా ఒక వస్తువును ఒకటి నువ్వు నువ్వు దాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎంతగా ప్రయాసపడతావు ఒక బ్యాంక్ లోన్ కావాలనుకో వాడు ఎన్నో ప్రూఫ్స్ అడుగుతాడు కానీ నువ్వు ఎంతగానో ప్రయాసపడతా ఉంటావు ఎన్నో సర్టిఫికేట్లు ఏదోదో చెప్తాడు వాడు అవన్నిటి కోసం ప్రయాసపడి చేసి లాస్ట్ దాన్ని ఏం చేస్తావు పొందుకుంటావు అని లోన్ శాంక్షన్ అవుతుంది అంత ప్రయాసము ఈ లోకంలో పడ్డ ప్రయాసము నీ నీ ఉద్యోగ స్థలం కొరకు నీ డబ్బు కొరకు నీ ఇంటి కొరకు ప్రతి దశలో నువ్వు పడే ప్రతి ప్రయాసంలో నీ పనిలో గాని పత్తి దశలో పడే కొంత ప్రయాసంలో ఎంతగా నువ్వు దాన్ని పొందడానికి ఎంతగా ప్రయాసపడతావో అదే ప్రయాసము దేవుని వాక్యం ప్రకటించడానికి ఎందుకు ప్రయాసపడం మనం ఎన్ని అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించండు నువ్వు ఎంతోమంది సువార్త చెప్పగలవు కానీ ఎంతోమంది కూరగాయల దగ్గర నువ్వు పోయి కూరగాయలు కొన్నావు షాపింగ్ చేసినావు కానీ ఒక్కరికన్నా నువ్వు సువార్థ చెప్పినవా చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తాను ఎంత ఎన్నో అవకాశాలు పోగొట్టుకుని ఒక దశలో మనం ఇక మీదట మనం పోగొట్టుకోవద్దు నువ్వు ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ పోయి నువ్వు వార్త ప్రకటించాలా సిగ్గుపడలేదు ద్వయపడలేదు కానీ ఒక్క విషయం వాళ్ళని మాట వినాలంటే ముందు వాడిని బంధించాల వాళ్ళ సైతాన్ని వాడిని వెళ్ళగొట్టాల అప్పుడే వాడు మాట వింటారు అది సీక్రెట్ అన్నట్టు అదే కదా మొదట వాడిని బంధిం మొదట బలవంతుడి వాడిని వాడిని బంధిస్తే కానీ వాడి ఇంటిని దోచ సామాగ్రి దోచుకున్నాడు వాడు అట్లనే వాడి మీద విజయం పొంది వాడిని కూలగొడితే కానీ వాడి ఆలోచన దేవునికి నువ్వు సమర్పించలేవు అప్పుడు దేవునికి సమర్పించుకోలేడు కాబట్టి ఇది యుద్ధం అన్నట్టు అందుకు మనం యుద్ధోపకరములు ధరించుకోవాలా అనే విషయం చెప్తున్నాం ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఇక్కడ దేవుడు మనకు చూపిస్తుంది ఈ వాక్యం ప్రకటించే విషయంలో కాబట్టి ఏ రీతిగా ఉండాలంటే చూడండి వాక్యం ప్రకటించము అనడు తర్వాత ఎట్లా అన్నప్పుడు ఎట్లా వాక్యాన్ని ప్రకటించాలా సమయం అందును పత్తి దశలో ప్రకటించమనడు తర్వాత ప్రయాస్తపడమనడు కాబట్టి నువ్వు పత్తి దశలో నువ్వు తర్వాత సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలంట అంటే మనుషులకి కోపము ద్వేషము ఎన్ని వస్తూ ఉంటాయి కదా ఏశప్రభ్ అంటే చాలా మంది పడదు ఆయన సేవకులు చాలా మందికి పడదు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు వాక్యం చెప్తూ వాళ్ళకి అంత కోపిష్టం ఉన్న వాడికి నువ్వేం చేయాలా వాడి కోపాన్ని జయించేలాగా నువ్వు సంపూర్ణమైన దీర్ఘశాంతం నువ్వు చూపిస్తే కానీ వాడు కోపం చల్లారదన్నట్టు శాస్త్రులు పరిసరలు ఏ మీద పళ్ళు కొరికి లేదా భయంకరంగా అయినా సరే అంత దీర్ఘశాంతం కలిగి వాళ్ళకి వాక్యం చెప్పిండా లేదా చూడండి నువ్వు అలాంటి కోపాన్ని అలా ద్వేషాన్ని జయించాలంటే నువ్వు అంతగా నువ్వు దీర్ఘశాంతం ప్రేమ చూపించాలా ఆయన ప్రేమ చూపిస్తే ఏ దుష్ట దుష్టత్వం కూడా అది విడిచిపె మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే దేవుని ప్రేమకున్న పవర్ అలాంటిది అన్నట్టు అనే శక్తి కాబట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వేయించాలా ఉపదేశించాలా ఉపదేశించాలా ఎట్లా చెప్పాలా ఈ ఆత్మకి ఈ నశించిపోతు నీ ఆత్మకి ఎట్లా వాక్యాన్ని ప్రకటించాలా ప్రవ్వ ఇది ఇది ఎట్లా నేను ఓపిక తెచ్చుకోవాలా ఇతనికి ఎట్లా చెప్పాలా ప్రవ్వ ఎంత సమయం తీసుకున్నా పర్లేదు కానీ ప్రయాసపడ్డా పర్లేదు కానీ ఈ వ్యక్తి మటుకు ఎట్లయినా ప్రవ్వ వాక్యం చెప్పాలా ప్రవ్వ అనే ప్రయాసం నీకుండాలా ఎట్లయినా ప్రవ్వ ఇతను సువార్థ చెప్పాలా ఒక దశలో మీ సువార్త చెప్తుంటే ఏమైద్దంటే గ్రౌండ్ ప్రిపేర్ కాదు నువ్వు డైరెక్ట్ చెప్పలేవు సువార్త వాక్యము డైరెక్ట్ చెప్పలేవు క్రైస్తవులకైతే నువ్వు బైబుల్ చూసి వాక్యం చెప్పాలని బ్రదర్ దేవుడు బలవంతుడు బెదర్ శక్తి బ్రదర్ ఆయన ఆదరిస్తాడు బ్రదర్ నువ్వు పాల రెఫరెన్స్ చూసి చెప్తావు క్రైస్తవులకైతే అది ఈజీ అన్నట్టు అదే నువ్వు అనిలకు సువార్త చెప్పు ఫస్ట్ వాడు మైండ్ నువ్వు ప్రిపేర్ చేయాలా ఒకసారి అవి సాధ్యం కాకపోవచ్చు ఒకసారి ఏం చేస్తావు బయట చూస్తున్న పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి నువ్వు వాక్యం ప్రకటిస్తావు కాబట్టి ఏ రీతికైనా సరే ప్రయాసపడి వాడికి మటుకు ఎంత సమయం పట్టినా పర్లేదు వాళ్ళకి మటుకు వార్త ప్రకటించాలా ప్రభావ అనే ప్రయాసం ఉండాలంట అది దీర్ఘశాంతంతో ఉపదేశించడం అంటే చూడ తర్వాత ఖండించము బుద్ధి చెప్పుము గద్దించము బుద్ధి చెప్పు కాబట్టి ఖండించడం కాబట్టి ఎందుకు ఏం ఖండించాలంటే ఈ లోకంలో ఉన్న వాటి ఈ లోకంలో నమ్ముకున్నవన్నీ అవి నిష్ఫలమైనవి కాబట్టి అవి నువ్వు చేస్తే నీ జీవితం నాశనమైపోతుంది నువ్వు ఖచ్చితంగా నరకాని పోతావన్నీ వాటిని ఖండించాల మనిషిని కాదు ఆ విధానాలను ఖండించాల తర్వాత గద్దించటం అంట ఎందుకు గద్దించం అంటే దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఈ రీతిగా చెప్పి నువ్వు వినకపోతే ఖచ్చితంగా నీకు శిక్ష ఉంటుంది బ్రెదర్ ఇది వాక్యం ఈ రీతి చెప్తుంది బ్రెదర్ అని చెప్పడం అది గద్దించడం అన్నట్టు గద్దించడం అంటే అరిసి బల్లగుద్ధి అరిసి చెప్పేటిది కాదు కాబట్టి దేవుని బుద్ధి ఎప్పుడొస్తుందంటే వాక్యం విన్నప్పుడే బుద్ధి వస్తున్నట్టు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు దేవుడు మనకి చెప్తున్నంటే చూడండి ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు ఈ రోజు వాళ్ళకు సంబంధించిన సేవకులనే వాళ్ళు పెట్టుకున్నారు బయట వాళ్ళు ఎవరైనా బ్రదర్ మాకు ప్రేరేపణ కలిగింది బ్రదర్ దేవుడు ప్రేరేపణించిన పలాని సంఘానికి పోయి వాక్యం చెప్పమంటే అక్కడ పోయి అడిగిననుకో వాళ్ళు ఏం చేస్తారు ఏదేదో కారణాలు చెప్తారు అన్నట్టు రానిరు నేను అడిగిన రీసెంట్లు ఒక ఒక చోటకి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఇట్లా రానిరంటే వాళ్ళు మా పిల్లలకి ఏ ఆహారం ఇవ్వాలో మాకు తెలియదా నువ్వు ఎక్కడికి వచ్చి వాక్యం చెప్పేటిది ఏంది ఏదో చోటకెళ్ళి చెప్పుకోవచ్చు కదా అని చెప్తున్నా ఆయన అక్కడ ఆ పాశ చెప్తున్న అంటే మా పిల్లలకి మేము ఎలాంటి ఆహారంగా మేము పోషించుకుంటాము కాబట్టి మీరు మాకు అవసరం లేదు మీరు ఏ రోజు చోటకు చెప్పుకోండి అని చెప్తున్నాడు కానీ దేవుడు అటు చెప్పలేదే అంటే ఎక్కడ మనం పోయి వాక్యం ప్రకటిస్తే ఏ రీతిగా వాళ్ళకి బోధలు వాళ్ళు చెప్పిన వాక్యానికి మనం చెప్పిన వాక్యానికి ఎందుకు తేడా ఉంటుంది అక్కడే వాళ్ళకు వ్యత్యాసం వస్తే అందుకు వాళ్ళు ఉనికిపోద్దా ఏం చేస్తారు అందుకు మనం రాణి వాళ్ళు రాణి అంత మాత్రాన దేవుడు ఊరుకుంటాడా అంటే కష్టపడిన ఈ సంఘాన్ని నేను కట్టుకున్నాను మేము కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాము మీ ఏరవులు వచ్చి మా పిల్లలకు మీరు ఆహారం పెట్టి మేము పెట్టుకోలేమో ఆహారం అని చెప్తున్నాయన పాస్టర్ చెప్తుండే అక్కడ కాబట్టి వాళ్ళు సంబంధించిన బోధకులు వాళ్ళు ఉంటారు కాబట్టి పత్తి అబద్ధ బోధను కోలగొట్టాలా పత్తి దాని అడ్డగించే దేవుని వాక్యానికి అడ్డగించే పతిదిను కోలగొట్టాలా అది ఆత్మీయమైన యుద్ధం అన్నట్టు అది వాక్యం చూడండి పోగు చేసుకొని ఏం చేస్తావు సత్యంలోకి చెవిని యొక్క కల్పనా కథలో ఇక కాలం వచ్చిన అలాంటివి వచ్చేసింది అది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఐదో వచ్చినప్పుడు చాలా ముఖ్యమైంది అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము ఇటు అన్నిటి విషయంలో ఉండాలంట ఈ సరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు మితంగా ఉండాలంట ఏ విషయంలో అన్ని విషయంలో మితంగా ఉండాలి కొన్ని విషయంలో కాదు కాబట్టి శ్రమ కాబట్టి నీ ఖచ్చితంగా నీకు శ్రమ ఉంటుంది ఎలాంటి గుంపులవు ఇలాంటి వాక్యం చెప్పాలి నీకు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది శ్రమపడము సువార్థకుని పనిచేయి నువ్వు శ్రమ నువ్వు సువార్తికుడు దేవుని సేవకుడు కాబట్టి నువ్వు సువార్త పని చేయాలా సువార్థకుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు నీకు దేవుడు ఎలాంటి పిలిపిచ్చిండో ఎలాంటి వాక్యను ఎలాంటి సేవ దేవుడు నీకు ఇచ్చిండో నువ్వు సంపూర్ణంగా జరిగించాలంట కాబట్టి అది మనం చేస్తేనే కానీ మనం ఆయన రాజ్యంలో మనం పోలేం కాబట్టి ఇది ఒక యుద్ధం లాంటిది కాబట్టి ఇక్కడ అంటున్నారు నేను ఇప్పుడే ప్రాణారూపణగా పోయబడుచున్నాను అంటే ఆయన ప్రాణాన్ని పౌలు చెప్తున్న తిమోతికి ప్రాణారూపంగా పోయబడుచున్నాను నేను విడలిపోవ కాలము సమీపమైంది అంటే ఇంకా చనిపోతాడు కొంత కొంతకాలంలో కొన్ని రోజులకైనా చనిపోతాడు కాబట్టి మంచి పోరాటం నేను నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇది చాలా ముఖ్యమైంది ఇక మీదట నా నీతి కిరీటం ఉంచబడినది అది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వరకు అందరికీ అనుగ్రహించను కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాటన్నిటిని అనుగ్రహిస్తాడు అనే విషయము ప్రభు మనకు అవి జ్ఞాపకం అయితే చివరిగా చూడండి ఈ ప్రయాసంలో నువ్వు నీకు ఎలాంటి యుద్ధం జరుగుతుంది ఏ రీతిగా నువ్వు చేస్తావంటే చూడండి ప్రకటన గంధం పన్నెండో అధ్యాయము పదిహేడో వచనంలో ఒక వాక్యం చూసి ముగించేస్తా ప్రకటన గంధము పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ పైన మొత్తము సూర్యుని ధరించుకున్న స్త్రీకు సాదృశ్యంగా కనిపిస్తుంది అయితే పదిహేడవ వచనంలో అందుచేత ఎందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞనను గైకొనిచు దేవు ఏస్తుని గుర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు సముద్ర తీరమున నిలిచిను ఆల్రెడీ నిలిచింది ఇప్పుడు నీకు యుద్ధం చేయడానికి అది సైతాన్ నువ్వు శేషించిన వాళ్ళు కాబట్టి నీతో యుద్ధం చేసి ఎవరంటే వాళ్ళు దేవుని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఏసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఆమె సంత దేవుని ఆజ్ఞ గైక్కునే వాళ్ళు గైకొని చూ ఏసుని గురించి వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో కాబట్టి లక్షా గుంపు సాధిష్టం కదా వారితో సైతాన్ని యుద్ధం చేయడానికి సముద్ర తీర నిలబడి ఉండి ఎందుకంటే వారితోనే యుద్ధం చేస్తుంది ఈ లోకమంతా యుద్ధం చేయటం మానేసిండ్రు యుద్ధ భూమిలోనే లేరు వాళ్ళు యుద్ధం మాకు అవసరం లేదు మేము వాట్సాప్ చేసుకొని పాఠాలు పాటుకుంటాం వెళ్ళిపోతాం సాలు కాబట్టి యుద్ధం చేయకపోతే ఆ శత్రు గమనిలో ఉన్న వాళ్ళందరినీ ఎవరు విడిపింపగలరు కాబట్టి నువ్వు యుద్ధం నేర్చుకోవాలా యుద్ధోపకరములు ధరించుకోవాలా ఏ స్ప్రో చెప్పిండు ఎవడును మిమ్మల్ని మోసపరుచుకొని చూసుకొని అనేకులు మోసపోయినారు ఈరోజు అనేకులు మోసపోయినారు అక్రమ విస్తరించిన అనేకుల ప్రేమ చలారిపోయింది అంత వరకు సహించి వాడే రక్షింపడు ఆ వాక్యం మర్చిపోయింది క్రైస్తవులు సాధ్యమైతే ఏర్పరచేవాడిని సైతం వాడు పడేస్తాను ఎవడో మేము మోసపరచుకొని చూడమన్నాడు కాబట్టి ఎవరు కూడా మేము మోసపోతేమే అనే వారు ఎవరు కూడా గ్రహించలేని స్థితులను కాబట్టి దేవుడు ఆ విషయాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఒక్క విషయం నేను చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను ఆమోస గ్రంథంలో ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయము ఏడో వచ్చినంలో దేవుడు ఒక విషయాన్ని ఆమోసుకు దేవుడు బయలుపరుస్తున్నాడు ఆమోస గ్రంథం ఏడో అధ్యాయము ఏడో వచనంలో కాబట్టి ఈ ఏడో అధ్యాయం మొత్తము ఆమోసుకు దేవుడు దర్శనయతిగా బయలుపరుస్తున్నాడు మరియు యహోవ తాను మట్టపు చేత పట్టుకొని గుండు చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లా దర్శనయతిగా నాకు కనబచ్చను దేవుడు ఆమోసుతో మాట్లాడుతున్నాడు ఒక మట్టపు తీసుకొని అంటే గుండుదారు ప్లం లైన్ అంటారు అది తీసుకొని ఒక చక్కగా కట్టబైన గోడ మీద నిలబడ్డంట ఈ గోడ లక్ష నలభై నాలుగు మందికి సాదృష్టమైతే ఆ మట్టపు గుండు ఆ గోడ పైన దేవుడు శిరస్సలాగుండి ఆ మట్టపు గుండు దించేస్తున్నాడు అంటే కొలత వేస్తున్నాడు అనే విషయం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు కొలత ఈ రోజు నన్ను కొలత నిన్ను కొలత ఈ లోకాన్ని కొలత క్రైస్తవ సంఘాన్ని అన్నిటిని కొలత ఇందాక వాక్యం చెప్పిన ప్రకారంగా మా పిల్లలకు మేము ఆహారం పెట్టుకుంటాం మీరు మాకు అవసరం లేదు దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళన్నట్టు కాబట్టి అలాంటి వాళ్ళకి అట్టనే ఉంటే నీవు వస్తుంది అనుకుంటున్నావు కానీ ఆ పిల్లలు నశించిపోతున్నారు అబద్ధ బోధలో పడి ఆత్మల చేత వాళ్ళు పీడింపబడుతున్నారు కానీ వాళ్ళు విడిపించాలంటే నువ్వు అడ్డగించినంత మాత్రాన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చూడండి తాను మట్టబు గుడి ఆయన గోడ మీద నిలబడి దర్శనవిధిగా చూపిస్తుంది అక్కడ ఆ మోస్త నీకేం కనిపిస్తుంది అన్నప్పుడు మట్టబగుంది కనిపిస్తుంది ప్రవ్వ అని అన్నప్పుడు అప్పుడు యహోవ నాతో ఇలాగా సెలవిచ్చాను నా జన్లోకి ఇస్రాయాల మధ్య నేను మట్టగుండి వేయబోచున్నాను వారి యొక్క ఎనడిని దాటిపోను నేను వాళ్ళ దగ్గర పోను చెప్తున్నా అక్కడ చూడండి అంటే దేవుడు ప్రతి ఒక్కని కొలత వేస్తున్నాడు అంటే దేవుని వాక్యానికి సాధిష్టం వాక్యంతో కొలత వేస్తున్నాడు ఈ రోజు మనలో దేవుడు కొలత వేస్తున్నాడు కొలతకు మనం సరిగా ఉన్నామా లేదా లేకుంటే మన కొలతకు సరిగా ఉన్నామని మనం మోసపోతున్నామా మనం పరిశీలించుకోవాలా పత్తి ఒక్కరం పరిశీలించుకోవాలా ఇది చివరి గడియ చివరి కాలం యుద్ధోపకరములు ధరించుకునే కాలం మనలో ఎలాంటి ద్వేషాలు ఎలాంటి కోపము ఎలాంటి పాపము ఎలాంటి అపవిత్రత ఉండడానికి వీలేదు ప్రతి దశలో మనం పరిశుద్ధంగా మనం తయారు కావాలా నిర్మూలమైన ఉదకంతో మనం స్నానం చేయబడిన వారి అప్పుడే మనం బలమైన సేవ మనం ఆయన మనం చేయగలం అప్పుడే సైతాన్ శక్తులు చూస్తే వణికిపోతాయి నీలో కొంచెం అపవిత్తన్నా కానీ అవి నేను చూసి భయపడం కాబట్టి ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోయినాయి మొత్తం పాడైపోయి ఇస్రాయిల్ ప్రతిష్ట స్థలములు నాశనమైతే నేను ఖడ్గం చేతబట్టుకొని ఎరోబాం ఇంటి మీద పడుదను ఖచ్చితంగా ఖడ్గం బయలుదేరుతుంది శిక్ష అమలు పరుస్తుంది రెండు గుంపులుగా డివైడ్ అయిపోయినాయి అక్కడ చూడండి తర్వాత ఇక్కడి నుంచి ఒక వాక్యం చూస్తాం మా వాక్యం అప్పుడు బేతెలలో యాజకుడైన అమజ్య ఇస్రాయేల్ రాజైన ఎరోబాంకు వర్తమానము పంపి ఇస్రాయెల్ ఇస్రాయిల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయిస్తున్నాడు ఇది జరుగుతుందా లేదా ఈరోజు చెప్పండి రాజు రాజును హెచ్చరించాల్సింది పోయి ఈ అమజనే అబద్ధ ప్రవక్త ఈ అబద్ధ ప్రవక్త ఏం చేసి రాజు దగ్గర కూర్చొని బహుమానాలకు ఆశపడి ఏం చేస్తున్న ఎరవం దగ్గర ఉన్నాడు రాజు తప్పు చేస్తున్న ఎరోబం విగ్రహార్థికుడు తుంటరి వాడు వాడు విగ్రహార్థం భయంకరంగా ఆ దేశాన్ని అపవిత్రం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఈ అమధ్య దేవుడి ప్రవక్తైన ఈయన దేవుడు ఆ రాజుని హెచ్చరించాలా దేవుడు ఈ లోకంలో మిమ్మల్ని శేషించి ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చిండు ఆయన జీవము దేవుడు అని ఆయన రుజువు పరుచుకొని ఎన్నో అద్భుతాలు చేసి ఆ అరణ్యంలో వాళ్ళు తీసుకొస్తే ఈ ఎరబం ఏం చేసిండు ఎరుశులెం మందిరానికి పోనీయకుండా ఇక్కడే వాడు ఏం చేసిండు విగ్రహాన్ని ఏర్పచ్చి అక్కడే బల్లు అర్పిస్తూ ఇసల్ ప్రజలు మొత్తాన్ని విగ్రహార్థలకు నడిపించేసింది ఈ రోజు లేదా ప్రపంచమంత విగ్రహార్థ లేదా అందుకే ప్రవ్వణుడు మొత్తైతే తర్వాత ఇరవై నాలుగో అధ్యయంలో ఐదో పదిహేను వచ్చిన దానిలో చెప్పబడినట్టు నాశనకరమైన హేవస్తు పరిశుద్ధ స్థలంలో నిలిచడం మీరు చూడగానే చదువుడు గ్రహించినగా కనడు దేవుడు ఎందుకు చెప్తున్న మాట పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది పరిశుద్ధ స్థలం అది చర్చి కావచ్చు ఈ రోజు అతి పరిశుద్ధ స్థలం ఏంది పరిశుద్ధ స్థలం అంటే ఏంది చర్చిల గురించి మాట్లాడుతున్న దేవుని మందిరం అనే దాని గురించి మాట్లాడుతున్న అక్కడ పరిశుద్ధ స్థలంలో నాశనకరం ఏమే వస్తూ ఉంటే నువ్వు నువ్వు చదువువాడు గ్రహించిన కాకన్నాడు తర్వాత యూధలో ఉన్న కొండలకు పారిపోవాలా నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలా లేకుంటే దాన్ని పడిన శిక్ష నీకు కూడా పడుతుంది అదే బబులోను బబులోనులో ఉన్న వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అందుకే నా ప్రజలారా దాన్ని తెగులు దాని తెగులు మీరు పడకుండా మీరేం చేయాలా దాని దుస్థితి మీద పడకుండా మీరేం చేయాలా పారిపోవాలా చూడండి హలో సిస్టర్ వినిపిస్తుందా వినిపిస్తుందాస్ చూడండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ రాజు ఏం చేయాలా హెచ్చరించాలా కానీ రాజు విగ్రహార్థికుల్లో నడిపించి ఇస్రాయల్ ప్రజలు మొత్తాన్ని విగ్రహార్థికులా తయారు చేసేసి ఈ రోజు చూడండి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా కానీ రాజు చేయాల్సిన పని రాజు యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలా కానీ యాజకుడు చేయకుండా ఈ ఎర్రవామి బలు అర్పిస్తా ఉండు అక్కడ యాజకుడు కూడా తప్పుదవ పట్టిస్తున్న ఆ రాజు ఆ ప్రజల్ని హెచ్చరించలేని శత్రున్నాడు ఎందుకు బహుమానాల కొరకు నీకు సత్యం తేలిపచ్చబడినా బయలుపరచబడ్డా కానీ పాస్టర్స్ సత్యం తెలిసినా కానీ మబ్బ పెట్టి అబద్ధ బోధలకు నడిపిస్తూ నడిపిస్తా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా నువ్వు రానియంత మాత్రాన దేవుడు రాని కొన్ని ఉంటాడా ఆపుతాడా చూడండి కానీ ఈ ఈ ప్రవక్త ఏం చేస్తుడు రాజుకు వర్తమానం పంపిస్తుడు రాజా ఇస్రాయల్ ప్రజలు మీద నీ మీద వచ్చి ఎక్కడో ఉన్నాడో ఆయన ఎక్కడో పశువులు కాసుకుంటాడు గొర్రెలు కాసుకుంటాడు ఏదో పనిచేసుకునేవాడు అతను వచ్చి ఈ దేశం మీద నీ మీద వ్యతిరేకంగా కుట్ర చేస్తుండని చెప్పి ఈ అమర్జ పోయి ఏరోబం చెప్తున్నాడు ఏరోబం చచ్చిపోతాడని ఇస్రాయల్ దేశము శరలోనికి పోతాడని ప్రకటిస్తున్నాడు అతని మాటలు దేశము సహింప జాలదు అని తెలియజేసినట్టు అప్పుడు రాజుకి ఏం కావాలా కోపం రావాలి కదా అంటే పాస్టర్లు కూడా సాడీలు చెప్తారు ఈ ప్రవక్త బోయ్ రాజు దగ్గర అబద్ధాలు చెప్తున్నట్టు ఈ రోజు లేరా సేవకులు అలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పేట ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా ఉన్నారు చాలా మంది ఇక్కడ ఈ ప్రవక్త ఆమోసు కుట్ర చేసిండా ఏం చేయలే ఆమోసు కానీ రాజుకు ఏం చెప్తుంది ఈ యాజకుడు ఈ ప్రవక్త ఏం చేసిండు పుట్ర చేసిండు పుట్ర చేస్తుండని చెప్పి రాజుకి ఏం చేసిండు అన్ని చెప్తే అప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ అప్పుడు ఒక మాట చెప్తుండు అమర్ధ్య పైన వచ్చినంలో మరియు అమర్ధ్య ఆమోస్తూ ఇట్లా దీర్ఘదర్శి ఓ దీర్ఘదర్శి తప్పించుకొని యూదో దేశం పారిపో నువ్వు పారిపోయి ఎందుకంటే రాజు నేను చంపేస్తాడు నువ్వు పారిపో ఇక్కడుంటే ఖచ్చితంగా చంపేస్తాడు చూడండి ఈ అమరాజ్యం అన్నాడు ఆత్మ ఎట్లుంది ఇది ఎలాంటి ఆత్మ ఇది నా దేశం నా ప్లేస్ ఇది ఇక్కడే నేను సేవ చేస్తా నువ్వు ఈ ప్రాంతానికి రావద్దు ఇది నా స్థలం అని చెప్పటం లేరా బ్రదర్ ఇది నా ఏరియా బ్రదర్ ఇక్కడి నుంచి మీరు ఎక్కడ సువార్త ఎక్కడైనా పోయి సువార్త చెప్పండి దేవుడు ఎందుకు పంపిస్తుంది అక్కడ అనేది ఆయన రక్తం కాచి ఆయన సంఘాన్ని ఏర్పరచుకోండి దేవుడు నువ్వు కాదు నువ్వు కూడా సంఘంలో ఒక పాత్ర అంతే ఒక ఇటుక అంతే కాబట్టి నువ్వే సంఘాన్ని స్థాపించి నీ కష్టపడి నన్ను సంఘాన్ని కట్టుకుని అని కాదు ఆ బిడలు నశించిపోతున్నారో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తేనే దేవుడు చూపిస్తుంటే నా బిడలకి ఎలాంటి ఆహారం తీసుకో నాకు తెలుసు అని ఆ రీతికి చేస్తాను ఆపేస్తున్నారు ఈరోజు చాలా మంది కాబట్టి ఇక్కడ చెప్తుండు యూదా దేశానికి నువ్వు పారిపో అచ్చటని నువ్వు భత్యం సంపాదించుకో నీ వా నీ వార్త ప్రకటించు నువ్వు అక్కడే వాక్యం చెప్పుకో ఇక్కడ మనకు నువ్వు వాక్యం చెప్పడానికి వీల్లేదు ఎందుకు ను బత్యం కోసం వచ్చినావు కదా అంటే బత్యం సంపాదించుకున్నాడు ఈ మాట చెప్పుకున్నాడు కదా ఈ అమధ్య భత్యం కోసమే రాజు దగ్గర ఉన్నాడు కానీ ఆ మోస్ మీద రివర్స్ ఏం మాట్లాడుతున్నాడు నువ్వు భత్యం సంపాదించుకుంటే అక్కడ పోయి సంపాదించుకో ఇక్కడ మనకు నువ్వు ప్రకటించదు వాక్యం ఇక్కడ ఏ వాక్యం చెప్పదు ఆల్రెడీ నేను ఉన్నా ఇక్కడ ప్రవక్తనని ఈ ఈ అమధ్యనే రాజు గర్విస్తున్నాడు చూడండి అడుగడుగున ఇవన్నీ మనకి ఎంటాడుతూనే ఉంటాయి అన్నట్టు ఇది యుద్ధం అన్నట్టు ఇది యుద్ధం పత్తి ఒకరితో నువ్వు యుద్ధం చూడండి కాబట్టి బేతేలు రాజుక యొక్క ప్రతిష్ట రాజధాని స్థలం రాజధాని పట్టణమైన ఈ నీవికను దీనిలో వార్త ప్రకటన చేయకూడదు నువ్వు ఎలాంటి వార్తను ప్రకటించొద్దు ఇది పెద్ద రాజధాని నువ్వు ఎక్కడ ఈ మార్చి చెప్పొద్దు ఇక్కడ ఇక్కడ వాక్యమే ప్రకటించొద్దు అని చెప్తున్నా అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఆమోస్ ద్వారా అందుకు ఆమోసమర్జతి ఎట్ల నేను నేను ప్రవక్తనైనానో కాను ప్రవక్త శిష్యులలో అయినా ఒకడనైనా కాను అని చెప్తుండూ నేను ప్రవక్తను కాదు నీలాగా నేను ప్రవక్తను కాదు ప్రవక్తల శిష్యులు ఒక్కని కూడా కాను కానీ పశువుల కాపరినైనా మేడి ఏరుకునేవాడిని ఎక్కడో పశువులు కాసుకునేవాడు మేడి ఏరుకునేవాడిని చూడండి పశువుల కాపరి ద్వారా దేవుడు బుద్ధి చెప్తున్నాడు ఈ యాజకుడికి ఈ రాజుకి దేవుడు నేను ఏ స్థితిలోనే ఉండొచ్చు నువ్వు గొప్పవాడు అవసరం లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎక్కడో పశువులు కాసుకునేవాడు ఊరు చీర ఎక్కడో బస్సులు కాసుకున్న ఆ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి యర్షులేము ఆ దేశం ఆ బేతలైన ప్రాంతంలో నడి బొడ్డున పోయి వాక్యాన్ని ప్రకటిస్తాను ప్రవచం చెప్తానంటే ఎంత ధైర్యం ఉండాలి అతనికి అలాంటి ధైర్యం ఈరోజు నీకు నాకుందా సత్యం గురించి సాక్ష్యం ఇచ్చే ధైర్యమైన సేవకులు ఉన్నరా ఈరోజు నేను ప్రవక్తను కానంటుండు అక్కడ నా పాటికి నేను పోయి ఎక్కడో పనిచేసుకునేవాడిని ఎక్కడో పోయి కూలి పనిచేసుకునేవాడిని ఎక్కడో ఏదో పనిచేసుకునేవాడిని కానీ దేవుడు నన్ను పిలిచిండు నువ్వు పోయి నా ప్రజలను ఇసరాల ప్రజలకు వాక్యం చెప్పు వాళ్ళు దేవుని నా మాటను వెనకలేకున్నారు తిరుగుబడతానం చేసిండు వాళ్ళు నేను దేవుణ్ణే సేవిస్తాను ఇంకా తిరుగుబడతానం చేస్తూ మోసపోతున్నా ప్రజలు నేను చూడలేకపోతున్నా వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ యాజకులు వాళ్ళు హెచ్చరించలేని స్థితులు ఉన్నారు మీరు పోయి వాళ్ళని హెచ్చరించండి మీరు పోయి వాళ్ళ సత్యని ప్రకటించండి వాళ్ళని బయటికి తీసుకురండి దాని నుంచి లేకుంటే వాళ్ళు నాశనం అయిపోతు వాళ్ళు ఉగ్రత వాళ్ళ మీద రాబోతుంది అని దేవుడు పంపిస్తే ఈయనేం చెప్తుంది ఇక్కడ నువ్వు పోయి ఇక్కడ వాక్యం ప్రకటించొద్దు అక్కడ పోయి ప్రకటించమంటున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఆమోజ్ నా మందను నేను కాచుకుని చూడగా పిలిచి దేవుడు పిలుస్తాడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు గాడిదని కూడా దేవుడు వాడుకున్నాడు కదా బిలాంకి బుద్ధి చెప్పనీకి ఆయన ఆయన తలుచుకుంటే ఏ ఎవరైనా వాడుకుని ఇరుగు పరుగు అన్ని వాడుకోవచ్చు నీకు బుద్ధి చెప్పాలంటే నాకు బుద్ధి చెప్పాలంటే నా మందల నేను కాచుకొని చూడగా యహోవ పిలిచి నీవు పోయి నా జన్లోకి ఇస్రాయల్కి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చను యహో మాట ఆలకించము ఇస్రాయల్ని గురించి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని వచ్చి మాట్లాడ జారా విడకూడదని నువ్వు ఆజ్ఞపించుతున్నావే ఇది చాలా భయంకరమైన ప్రవచనం అన్నట్టు కాబట్టి ఈ పదేడు వచ్చిన మనకు అవసరం లేదు అంటే ఎంత భయంకరమైన శాపము ఆ యొక్క అమ్మ జైన మీదకి వచ్చింది దేవునితో ఆటలు కాదు కదా దేవునికి దేవుని సత్యాన్ని దేవుని వాక్యానికి ఎవరు విధిరోధంగా ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ మొత్తాడు కానీ వాళ్ళ అరీతిగా ఉండాలనే మన మన ఇష్టం కాదు పత్తి ఒక్క రక్షణ పొందాలా ఇది ప్రేమ సిద్ధాంతం కదా ప్రవక్తలు అలాంటి ఆత్మ ఉండేది తప్పుడు కానీ ఈరోజు ఏసు ప్రభు అలాంటి ఆత్మ ఈరోజు మనలో ఉంటే ఈరోజు ఉంటే ఒక్కడన్నా బతికే ప్రతి ఒక్కరు చనిపోయేటోళ్ళు కాబట్టి దేవుని రాకడ బహు సమీపంగా ఉంది దేవుని వాక్యానికి అవిధేయులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చక్కగా కట్టమైన గోడలు లేని వాళ్ళు దేవుడు దర్శనమిస్తున్న ఆమోస్కి దర్శనం ద్వారా మాట్లాడుతుండు దేవుని వాక్యమే మట్టభుకుండు ఈ మట్టభు గుండుతోని మన జీవితాలు సరి చేసుకోవాలా మనం అందరం సరి చేసుకోవాలా సరి చేసుకొని మనం అనేక జీవితాలు సరి చేయాలా దేవుసుప్రభాకు మాట నీ కంట్లో దూలం పెట్టుకొని నీ సహోదరుల కంట్లో దూలం చూస్తావా వారి మీద తప్పు లెక్క పడతావా దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అది ఎవరైనా అది నేను కావచ్చు మరి ఎవరైనా నీ కంట్లో నలక పెట్టుకొని నీ సహోదరు కంట్లో ఉన్న దూలం తీస్తావా వేషదారి మొదట నీ కంట్లో నలుసు తీసేసుకోము అప్పుడు నీ క నీ నీ సహోదరుల కంట్లో ఉన్నది నీకు తేటగా కనిపించిన వాక్యం చెప్తుంది చూడండి దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మనలోనే మనం ఎన్నో లోపాలు పెట్టుకొని ఇతరులకు మనం ఏ రీతిగా వాళ్ళు నడిపించగలం మనం అందుకే మన ఇది చివరి గడియలు మనం మోసపో మనం మనం నేను బాగానే ఉన్నాను నేను పర్షుదంగానే జీవిస్తా దేవుని సేవ చేస్తాను క్రమం తప్పకుండా సేవలు వెళ్ళిపోతాం ఆయన కాదు ప్రతి దశలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం వాటి అన్నిటి సరి చేసుకొని ఇక ముందుకు వెళ్తూ యుద్ధోపకరణములు ధరించుకొని సైతారాజ్యం కోలగొట్టానికి మనం లేవు చూడండి కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మనము బహు ఆయన కొరకు ఆయన నీతి సత్యాన్ని ప్రకటించడానికి మనం ప్రయాసపడాలా అలానే కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా ఏసయ్య నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరిత గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడు అనేకేస్తూ తులి స్తోత్రమైనా ఈ గడిచిన కాలం కాచి కాపాడి ఈ రాతి కలసంలోనైనా మీ వాక్యం ద్వారా మీరు మాకు ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు ప్రవ్వా మమ్మల్ని హెచ్చరించినారు ప్రవ్వ నా దైవ నీకెంతో వందాలు ఏసయ్య ప్రవ్వా మీరు దినాల్లో ప్రవ్వ మీ ఉంటుండగా ప్రవ్వ అంత దినాల్లో మీ ఉంటుండగా ప్రవ్వ ఇది కడవరి గడియ ఇది చివరి గడియలు అని మీరు వాక్యం మీరు మమ్మల్ని హెచ్చరించినైనా కాబట్టి మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా ఎంతోమంది ప్రవ్వ చీకటితోని ప్రవ్వ చీకటి ప్రవ్వ సమూహంతో ప్రవ వాళ్ళు కొట్టిమిట్లాడుతున్నారనైనా వాళ్ళందరినీ ప్రభ మేము విడిపించాలా యుద్ధోపకాలను మేము ధరించుకోవాలా ప్రవ్వ అనేకులను ప్రవ్వ ఆ వెలుగు దగ్గరికి మేము నడిపించాలా ప్రవ్వ మీరే ఆ వెలుగు కాబట్టినైనా ఆ రీతి మేము ముందుకు పోలాగిన మీ కృప అనుగరించండి మీ పరలోకొప్ప జ్ఞానం మాకు అనుగ్రంచండి ప్రతి దశలోనైనా మీందు భయము భక్తి కలిగిన జీవితం మాకు అనుగరించినైనా మాలో ఇంకేమన్నా ఈ వాక్యం ప్రకారంగా మాలు ఉంటే ప్రవ్వ వాటిని సరి చేయని ప్రవ మేము సరి చేసుకోవాలా ప్రభావ వాళ్ళు ఎలాంటి వేషధారానికి వీలేదు ప్రవ్వాళ్ళు ఎలాంటి అంధకార క్రియలు ఉండడానికి వీలేదు ప్రవ్వ ప్రతి దశలో మేము పరిశుద్ధంగా యథార్థంగా మేము జీవించాలా ప్రవ్వ మా కంట్లో ఉన్న నలుగుని మేము తీసుకోవాలా అప్పుడే ఎదుటి ఉన్న కంట్లో ఉన్న నలుకుని మేము తీసుక వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి ప్రవ్వా మేము సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని మేము జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించి మీ మయమర్ధమం నిలబెట్టుకునేనా వింటున్న బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించి బలపై ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకోమని యేసు పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి ఆ మన ప్రవ్వైన ఏసు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం బ్రదర్ సిస్టర్స్ అందరికీ సదాకాలం తోడైన